శోతం విశ్వప్రభ పరచున్న దేవ ఇదే దేవ మహాదేవ కృపాంగళ దీవానికి శోత్రం చేసాం అబ్రాహం సాకులు గొప్ప దినం ఎంతమంది చూడలేక మాకు సజ్జడుకు పెట్టిన దివానికి కోతం దేవ రాణి బిడ్డలు నడిపించి ఆటగాదాలు నా దివాన్ని పరిశుద్ధాత్మ సహించేయండి వాక్యం ద్వారా మాట్లాడండి నా దివ వాక్యంలో బలం బలం పడాలా వాక్యం దర్ణించేలా విశ్వప్రభ మీరు సాధించండి సైతాం దేవాలు కాల్చేసి మేము ముందు ఇది బౌద్ధ దిన విశ్వప్రభ బది కట్టుకటి చీకటి కాలంలో ఉన్న మీ సుప్రభ మీరు అక్కడ తొరగుంది బలపరిచి స్థిరపరిచి వాక్యంతో మాత్రం మీరు మాట్లాడి ఆత్మధార దడిపించే మన ఇస్తున్నాం ప్రామీన్ సార్ కవితలతో వర్ణించ గలమా కలలతో వివరించ గలమా నీ మహోన్నతమైన ప్రేమా ఆరాధి తులు ఆరాధి రాధును ప్ర రాజువు నీవే నను విడువ ఎడవయను ప్రాజువు నా తన్ వి నను విడువ ఎడవయను కలముల తోదయ గలమా కవితలతో వరణించగలమా కళలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా ఆకాశములు నీ మహిమను వరణించుచున్నవి అంతరక్షము नीचेति परवे वर्णंचो चन्नादे आकाशमुलो नी महिमनु विवरंचो चन्नावे पंतरक्षमुनी चेति परवे वर्णंचो चन्नादे देवाना प्राणमु నేకొరైదీ దేవా ప్రాణము నేకర కైద పించు నది ఆరాది ఆరాది ఆరాది my mother, your father. me walking past the night. my mother. Forgive me for you your father. сб 없어. this die question I cannot되. I cannot это. Next time. కలలతో వివరించగలమా నీ మహోనతమైన ప్రేమాపులు తేరోపులు నిత్యముని స్తీంచుచున్న మీ మహాదూతలు ప్రధాన దూతలు ీనాకే చోచున్నవీ సేడా గురుకే రోగు నిత్యముని స్తి చోచన్నవీ మహాదూతలు ప్రధాన దూతలు నీనామ ముకేతించోచున్నవీ సేవాణా ప్రాణము నీ కొర కైద పింజు చిన్నది ప్రాణము నీ కొర కైద పింజు చిన్నది ఆరాది ఆరాది ఆరాది ే నా వినివే నను విడవ ఎడబాయను ప్ర రాజువునివే నా త్రి వినివే నను విడవవు ఎడబాయను కలములతో రాయ గలమా కవితలతో వరుణీ చ గలమా కలలతో వివరించదలమాతమైన ప్రేమా అల్లలి అప్రైజ్ పడతరూ ఏ ನาย ಯೇಸು ಚೈಳುವರು ಯವರು ನನ್ನ ಚೈ ಎಳೆಚಿನಾ นาย ಯೇಸು ಚೈಳುವರು ತನ್ನಯೆ ನೀ ತನ್ನಯೆ ನೀ 나ಲಂಚಿನು ನನ್ನ ಪಾಲಂಚಿನು ಯವರು ನನ್ನ ಚೈ ಎಳೆಚಿನಾ นาย ಯೇಸು ಚೈವಿಡುವರು ఎవరు నన్ను చెయ్యి గెలిచిన నేసు చేయి విడవను తి ఆయనే తండ్రి ఆయనే లాలించును నన్ను పాలించును చెయి నన్ను చెయ్యి గడిచిన నా ఏసు చేయి విడవడు భర్తం కడిగి ఉన్నాడే రక్షణ సంతోషం నుంచి ఉన్నాడే రత్నం చేత కడిగి ఉన్నాడే రక్షణ సంతోషం ఇచ్చి ఉన్నాడే ఎవరు నన్ను చెయ్యి ఎడిచిన నేసు చేయి విడవను ఎవరు నన్ను చెయ్యి ఎడిచిన నేసు చేయి విడవను వేదన సిమలా ఉన్నప్పుడల్లా వేడుకున్ననే కాపాడునే వేదన శిమలా ఉన్నప్పుడల్లా వేడుకున్ననే కాపాడునే ఎవరు నన్ను చేయలిచినా నా యేసు చెయ్యి విడవడు ఎవరు నన్ను చేయలిచినా చేయి విన్నాడు ఆత్మ చేత అభిషేకించి వాక్యం చేత నన్ను నడుపుతున్నాడే ఆత్మ చేత అభిషేకించి వాక్యం చేత నన్ను నడుపుతున్నాడే ఎవరు నన్ను చేయిలిచిన నాయసు చేయి విడువడు ఎవరు నన్ను చేయిలిచిన విలువడు చెయ్యవడు చెయ్యి విలువడు ఆ మిన్స్ సార్ పరిశుద్ధుడ వాళ్ళు తండ్రి వదనాలైన ఇస్రాయేల్ గొప్ప దేవ మీకే కృతజ్ఞతలనైనా ప్రభు ఈ యొక్క గడిచిన కాలం అంతా కాపాడునారు మీ సురక్షిత ఇంటికి చేర్చినందుకు మీకు ఎంతో వందనాలు ప్రతి పనిలో విజయం అనుగ్రహించినందుకు మీకు వదనాలి మీ ఎంతో ఆనందించిన మీ యొక్క ఆరాధనలో పాల్గొనలాగా నేర్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వందాలి ప్రభావ మీ యొక్క స్వరాన్ని వినిపింపజేసినందుకు మీకు వదనాలనైనా కాబట్టి నైనా ధైర్యంగా మీ అంత నిరీక్షణ కలిగి దేని విషయంలో భయపడకుండా మేము ధైర్యంగా ముందు పోలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం సమస్తం మీ ఆధీనంలో ఉంది ప్రభావ మేము ఇంకెక్కడికి పోగలం సమస్తం మీలో ఉంది కాబట్టి మేము ఎక్కడికి పోవం అయినా ఎవరి దగ్గర పోము మనసును ఆశ్రయించడం కంటే యోహోను ఆశ్రయించట మేలని వాక్యం సెలవిస్తుంది ఈ క్షణం మేము మీ సన్నిధికి వచ్చినాం ప్రభా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం తండ్రి మీ దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని తోసిపుచ్చినన్నారు నైనా కాబట్టి తండ్రి మీ సన్నిధికి వచ్చినాం అవును ప్రభా మీ బిడల్ని మీరు పోషిస్తున్నారు బలపరుస్తున్నారు స్థిరపరుస్తున్నారు ప్రతి చీకటి శక్తులని పారదోరినారు ప్రభా పాపం విమోచన కల్పించినారు మాకు బదులుగా మీ రక్తాన్ని క్రధానంగా పెట్టి మమ్మల్ని రక్షించుకున్నారు మమ్మల్ని కొనుక్కున్నారు మేము మీ సొత్తు సైతానికి మా మీద ఏ అధికారం లేదు పైగా వాని మీద మీరు మాకు విజయం ఇచ్చినారు వాని మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు వాడు ఎప్పుడో ఓడిపోయాడు ప్రభావ వాడి శక్తులన్నిటినీ మీరు ఓడగొట్టిండ్రు ప్రభ దాన్ని మీకు వందనాలు కాబట్టి మేము ఇంకా భయపడం మేము ధైర్యంగా ముందుకు వెళ్తాం ప్రభా యుద్ధంలో మేము యుద్ధాన్ని ప్రకటించినాం కాబట్టి నైనా యుద్ధంలో తని మళ్ళీ మేము పోరాడుతున్నాము అనేకలని మీ చదవ నడిపించుకొస్తాం ప్రభా ఇది ఘన విజయం మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు ప్రకటన గ్రంథంలోని వాక్యలను మేము కొన్ని కాలం కొంతకాలం నుంచి ధ్యానిస్తున్నాంనైనా అందులోని సత్యాన్ని మేము జాగ్రత్తగా పరిశీలించి చూసి స్వీకరించేలాగా సహాయపడండి పరుశుధాత్మ దేవ మీరే మాకు సాయకులు నడిపించండి వీటన్నిటిని మాకు చూపించండి వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకొని మా జీవితాలలో అవలంబించుకొని ఆత్మీయ స్థితిలో అంచలంచలుగా పైకి అటువంటి జీవితం మాకందరికి అనుగ్రహించండి వింటున్న వారందరినీ ఆశ్రయించండి స్వస్థతలు దయించండి అద్భుతాలు చేకూర్చండి ప్రతి చోట తను మళ్ళీ యుద్ధం చేయాలా అవును ప్రభావ ప్రతి ఆయక యొక్క పురాతనమైన ఆ మరి గూటులు గోపులను కూలగొట్టాలా ప్రభావ ఆత్మీయ స్థితిలో వాటన్నిటి నుంచి బిడ్డలందరినీ మేము బయటికి తీసుకొని రావాలా మా కుటుంబాలను తీసుకొని రావాలా బయటికి మా బిడ్డలను తీసుకొని రావాలా ప్రభావ మిత్రులని బంధువులను అందరినీ మీ సన్నిధికి తీసుకొని రావాలా ఈ లోకస్లను తీసుకొని రావాలా పొరుగు తీసుకొని రావాలా ప్రభావ అటువంటి సేవా జీవిత విధానంలో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు క్రీస్తు పరిషత్ నామం తండ్రి ఆమె ఈరోజు సెప్టెంబర్ పదవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం బవిలో నేను క్యాలెండర్ ప్రకారంగా మనము ఉంటున్నది బబులోన కాలం అని వాక్యం సెలవిస్తుంది ఒకసారి ధాన్యాల గ్రంథంలోని వాక్యాన్ని మనం చూస్తాం దాని తర్వాత ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళిపోతాం ధాన్యాల గ్రంథము రెండవ అధ్యాయము నలభై వచనం దాన్యాలు మనకందరికీ పరిచయమే దాన్యాలు దావిదు వంశంలో పుట్టిన వాడని తర్వాత యూద గోత్రికుడు షద్రక్ మిషక్ అపెద్నుగోలు మరియు దానియల్ ఈ నలుగురు నిబుకద్ నిజరు లేక బబులోనికి చెర వారిలో యవనస్తులు వెళ్ళి వీళ్ళందరూ చెర కొనిపోబడ్డవాళ్ళు బందీలుగా తర్వాత వాళ్ళు అక్కడ నప్పుంసప్పులుగా మార్చబడినరు నేను చూపించిన గతంలో డానియల్ షద్రక్ మిషక్ అపెద్నుగోలు రాజకుమారులు కానీ నపుంసకులుగా తయారు చేయబడి నపుంసకుల అధిపతికి అప్పగించబడ్డ వాళ్ళు వీళ్ళు అంటే ఎంతగా వారి జీవితాలు త్యాగం చేసుకున్నారు ఎప్పుడైతే మనం సంపూర్ణంగా త్యాగం చేసుకుంటామో అప్పుడే ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థితికి ఎదగలం నువ్వు ఆత్మలో ఎంత హయ్యెస్ట్ ర్యాంక్కి ఎదుగుతే అంతగా దుష్ట శక్తులు నీ ముందు గజగజ వనుకుతాయి ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడిని కంటే గొప్పవాడు నీలో నిజంగా ఏసు ప్రగుణాన్ని నువ్వు ఎప్పుడు గ్రహించగలవు నీ ఆత్మీయ స్థితిలో ఉన్నత స్థలానికి ఎదిగినప్పుడే అప్పుడు చీకటి శక్తులు నేను చూసి గజగజ వనికి పరిగెత్తినప్పుడు అప్పుడు నువ్వు గ్రహిస్తావు అవును నాలో నిజంగా చేస్తా ఉన్నాను లేకపోతే నీకు అనుమానమే ఎన్ని రోజులైనా అనుమానమే ఎందుకు నా మీద ఎందుకు నాలో కార్యాలు జరుగుతలేవు ఎందుకు నా ద్వారా కార్యాలు జరుగుతలేవు ఎందుకు నా పరిచయలో ఫలము కనిపిస్తలేదు ఎందుకు నా శరీరంలో స్వస్థత లేదు ఎందుకు నాకు ఈ అల్లజాడి ఎందుకు నాకు ప్రతి దశలో ఆ యొక్క కొరత అంటే ప్రభు నీలో ఉండడా లేదన్న అనుమానం ఎందుకు కలుగుతుంది కాబట్టి ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగాలంటే నీ శరీరాన్ని నువ్వు లోపరుచుకోవాలా శరీర వ్యామోహములను అన్నిటినీ ఛేదించుకోవాలా శరీర కోరికలు అన్నిటినీ చంపుకోవాలా ఎందుకంటే ఒకసారి చూడండి దాని గ్రంథం చూడకముందు యూహాను పత్రిక రెండవ అధ్యాయం వ్యూహాను మొదటి పత్రిక సారీ రెండవ అధ్యాయము పదిహేను పదిహేడు వచనాలు ఈ లోకములో ఈ లోకమునైనా లోకంలో ఉన్న వాటినేను ప్రేమింపకుడి ఇది ఫస్ట్ ఆజ్ఞ ఈ లోకంలో ఈ లోకమునైనాను ఈ లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి అది ఫస్ట్ ఆజ్ఞ కానీ ఆ విషయంలో మనం అందరము బలహీనం అయిపోయినాం కానీ ఇప్పుడు బలం తెచ్చుకోవాల్సిందే ఈ వాక్యం విన్నప్పుడు ఈ లోకమునైనాను ఈ లోకంలో ఉన్న వాటినైనాను మీరు ప్రేమించద్దు ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే నీ రోగాలు నీ దగ్గరనే ఉంటాయి నువ్వు మందుల మీదనే ఆధారపడతావు గొరపిల రక్తం మీద నువ్వు ఆధారపడవు ప్రభు బల్లల్లో ఎప్పుడు పాలు పొందలేకపోతావు అనేక విషయాలు మీ జ్ఞాపకం చేస్తుంటాను ప్రభు ప్రభురాత్రి భోజనం అంటే ఆయన శరీరం ఆయన రక్తంలో పొందిన వాడికి ఎటువంటి రోగం ఉండడానికి వీల్లేదు అది ఆజ్ఞ అన్నట్టు ఎందుకంటే ఆయన రక్తంలో జీవం ఉంది నువ్వు ఆ జీవాన్ని పొందుకున్నప్పుడు నీలో మరణం ఎందుకుంటుంది రోగం అంటే మరణమే కదా కాబట్టి నీ మరణానికి నీ మీద అధికారం లేదని వాక్యం సాధవిస్తుంది ఎందుకంటే ఆయన మరణం మీద విజయం పొంది నీ చేతిలో పెట్టి వెళ్ళిపోయిన అనేసి రౌండ్ రాష్ట్ర పత్రిక అధ్యాయంలో ఉంది నువ్వు మరణించవు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మరణించవు ఎందుకంటే నీకు ఆ ప్రామిస్ ఉంది నేను ఈ లోకంలోకి వచ్చిందే మీకు జీవాన్ని అనుగ్రహించడానికి అది సమృద్ధి జీవితాన్ని అనుగ్రహించడానికి అలా సమృద్ధి అబండెంట్ లైఫ్ ఇస్తా అన్నాడు అది నువ్వు వాగ్దానం స్వీకరించాలా ఐ రిసీవ్ ఇట్ అనేష్ నేను పొందుకుంటున్నా ఈ కాబట్టి ఈ లోకం నైను ఈ లోకంలో ఉన్న వాటినైనా ప్రేమిస్తే నీ రోగాలు నీకే నీలో ఫలము ఉండదు నువ్వు ఎక్కడ సమస్యలు విఫలమైపోతుంటావు ఫెయిల్ అవుతుంటావు రాబడి ఉండదు లాభం ఉండదు బరకత్ ఉండదు తెలంగాణ భాషలో చెప్పాలంటే నువ్వు ఏం చేసినా నీకు బరకత్ ఉండదు ఎందుకంటే నువ్వు తప్పిపోతున్నావు ఆ విషయాలలో తర్వాత ఎందుకో చూడండి ఎందుకు సమృద్ధి ఉండదు ఎవరైనా ఈ లోకాన్ని ప్రేమిస్తే చదువు బ్రదర్ ఎవరైనా లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు ఇది పాయింట్ తండ్రి ఎప్పుడు మనల్ని ప్రేమించాడు ఈ లోకాన్ని ప్రేమించేవాడిని ఇప్పుడు ఎందుకు ఆయన ప్రేమ ఆయన నిన్ను ప్రేమించింటే నీలో ఎన్నో విశేషమైన కార్యం జరిగేది నీవు ఆత్మీయ స్థితిలో ఎంతగానో ఉన్నత స్థితికి ఎదిగేవాడివి ఎదిగేదా నువ్వు ఎన్నెన్నో ఆయన విషయంలో అభివృద్ధి చెందేవాడు ఆత్మీయ స్థితిలో కానీ ప్రకృతి సహజంలోనే కానీ నీ శరంలోనే కానీ కాబట్టి తండ్రిని మనం తండ్రిని ప్రేమించాల్సింది బా ఈ లోకాన్ని ప్రేమించడం చెప్తుంది ఏంటంటే తండ్రిని ప్రేమించకపోతే ఈ లోకాన్ని ప్రేమిస్తాం ఈ లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ ఉండదు ఎందుకు ఈ లోకాన్ని ఎందుకు ప్రేమించద్దని చెప్తున్నారు చూడండి ఈ లోకంలోనే పెట్టిండి దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించింది కానీ లోకం పడిపోయిందన్న విషయం మనకు తెలుసు ఇది ఫాల్ ఎన్ వరల్డ్ అంటాం ఇంగ్లీష్ లో మనం ఎప్పుడు మన గ్రూప్ లో ఫాల్ వరల్డ్ ఇది పడిపోయిన లోకం ఇది పడిపోయిన లోకం ఇందులో ఏది కూడా సంపూర్ణంగా ఉన్నది లేదు అంటే ఏది కూడా పర్ఫెక్ట్ లేదు ఈ లోకంలో ఈ లోకంలో ఏది పర్ఫెక్ట్ లేదు కాబట్టి నువ్వు నేను కూడా పర్ఫెక్ట్ కాదు లోకంలో ఉంటే నువ్వు సంపూర్ణంగా కావాలంటే ఏ సుప్రభుల్లో సాగే సంపూర్ణ అగుటకు సాగిపోదాం అన్నాడు ఎట్లా సాగిపోతాం ప్రభులో ఉంటేనే ఆయన మార్గంలో ఉంటేనే నువ్వు సంపూర్ణంగా ఈ లోకాతీతంగా ఉంటే నువు సంపూర్ణంగా ఎప్పుడు తయారు ఎందుకంటే ఇది ఇంపర్ఫెక్ట్ వరల్డ్ ఇది పడిపోయిన లోకం ఇది ఎందుకంటే చూడండి రెండో భాగం అది వచనం పదిహేనవ వచనం ప్రతిదీ లోకంలో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవ తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి తండ్రి వలన పుట్టినవి కావు ఇవి లోక సంబంధమైనవి అంటే వ్యామోహములు ఇవన్నీ ఇవన్నీ అలవా చెడు అలవాట్లు అన్నట్టు చెడు కోరికలు క్రేవింగ్స్ అంటారు ఇంగ్లీష్ క్రేవింగ్స్ అని ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ద క్రేవింగ్స్ క్రేవింగ్స్ అంటే ఏదో ప్రతిసారి నీ మనసు లాగుతూ ఉంటుంది అంటారు అట్లా రాసి పెట్టిండ్రు క్రేవింగ్స్ ఆహారం చూస్తే నోరు ఊరుతుంది అది క్రేవింగ్ అంటం వస్తువులు చూస్తే కళ్ళు ఊరుతాయి అవి క్రేవింగ్స్ అంటం అట్లనే శరీరం కూడా క్రేవింగ్ ప్రతి దానిని చూస్తే ప్రతిదీ పొందుకోవాలన్న ఆసక్తి అది క్రేవింగ్ అంటాం అంటే ఈ లోకాన్ని సంపాదించుకోవాలన్నా క్రేవింగ్ అంటాం ఇంగ్లీష్ లో కానీ పరలోకాన్ని సంపాదించుకోవాలన్న క్రేవింగ్ ఎందుకు లేదు మనకి ప్రతిసారి పర్లోకంలో ఉన్న వస్తువులని పరిశీలించాలని మనం ప్రయాసపడం పర్లోకంలో ఏముందో ఎట్లా వెతుక్కోవాలా నేను అక్కడ పోయి వెతకాలా ఈ లోకంలో ఉన్నప్పుడే అన్న క్రేవింగ్ మనకు ఉండలేదన్నీ పరలోక సంబంధమైన విషయాల పట్ల క్రేవింగ్ లేదు ఈ లోక సంబంధమైన విషయాల పట్ల క్రేవింగ్ ఉంది కాబట్టి ఈ లోకాధితగానే ఉండిపోతాం ఈ లోకంలోనే కొట్టుకొని పోతాం అందరిలాగానే చనిపోతాం నువ్వు అందరిలాగా కాదు ప్రభులాగా చనిపోయి తెలియలేయాలా అంటే మటుకు నువ్వు పర్లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం నేర్చుకోవాలా పర్లోకపు వస్తులు అందుకే మీరు క్రీస్తవుడు లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి అక్కడ క్రీస్తు తండ్రి కూడి పార్శ్వం నా కూర్చొని ఉన్నాడని ఉంది వాక్యం పైనన్న వాటిని వెతకమన్నాడు ఈ లోకంలో వాటిని వెతుక్కుంటాం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవడు సహాయం చేస్తాడా ఎవరిని జరిగే లేం పొందుకుందామా అన్న ఆశ ఉంటుంది మనుషులకి నేను మటుకు ఎప్పుడు అట్లా నేను ఎప్పుడు కూడా నా లైఫ్ లో ఎవరి దగ్గర నా చేయి జాపలే ఎందుకంటే నేను వాక్యంని పాటించేవాడిని నేను వాక్యాన్ని కేవలం వినేవాణ్ణే కాదు దాన్ని పాటిస్తా వాక్యం ఏమంటుందంటే నువ్వు ఎవరి దగ్గర చేయి సాపానుంది వాక్యం నువ్వు ఇచ్చేవాడివే కానీ ఎవరి దగ్గరికై పొందుకోవనుంది వాక్యం అది నేను నెరవేర్చుకున్నా నా లైఫ్ లో ఆయన కృపవాలన్నా ఇంతవరకు నేను ఎవరి ఒక పైసా తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదంటే ఆ వాక్యం నెరవేరింది కాబట్టి నా జీవితంలో కాబట్టి నేను అనేటిది ఏంటంటే ప్రతి వాక్యాన్ని నీ జీవితంలో నెరవేర్చుకునేటట్ల నువ్వు ఆసక్తితో దాని కొరకు వెదకాలా నేను అందుకే పైన వాటిని ఎక్కువ వెతుకొని ప్రయత్నిస్తూ ఉంటాను ఎందుకంటే ఇవన్నీ అక్కడ రాయబడ్డ మొదట అక్కడ రాయబడి అవి నిజ స్వరూపాలు మన చేతిలో నీడల వంటివి ఈ చేతిలో ఉన్నాయి రోజు ఈ బైబుల్ గతించిపోతుంది నాకు తెలుసు ఒకరోజు నీ చేతిలో బైబుల్ ఉండకపోవచ్చు కానీ ఇవన్నీ అక్కడ రాసిపెట్టినారు కాబట్టి నేను ప్రతి స్థనం మోకాళ్ళ మీద కూర్చొని నేను అక్కడికి వెళ్ళిపోతా ఆత్మలో వెళ్ళిపోయి అక్కడ చదువుకుంటా ఇక్కడ లేకున్నా ఒకరోజు నాకు తెలుసు దానికి నేను సిద్ధపడినా దానికి నేను ట్రైనింగ్ కూడా పొందిన కాబట్టి నిన్ను నువ్వు తరబీదు చేసుకోకపోతే వీటిని నువ్వు ఎప్పుడు గ్రహించలేవు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నదంత చూడండి నేత్రాశ శరీరాశ జీవపు ఈ మూడు నిన్ను తండ్రి నుంచి దూరపరుస్తాయంట అంటే తండ్రి ప్రేమ నీలో ఉండదంట ఎప్పుడైతే తండ్రి నిన్ను ప్రేమించాడో నీకు ఏమి కావు నీకేం దొరకవు ఈ లోకంలో ఆయన ప్రేమ నీ మీద లేకపోతే నువ్వు ఏం పొందుకోలేవు నీకు ఏది ఉండదు సమృద్ధి ఉండదు నీ జీవితంలో కాబట్టి నీకు తండ్రి నుంచి రావాల సమృద్ధి ఈ లోకం నుంచి కాదు మనుషుల నుంచి కానే కాదు ప్రతిసారి మనుషుల మీద ఆధారపడుతున్నావు కానీ ఏ రోజైనా మోకాల మీద ఉండి ప్రభువాన్ని ఎన్ని మీద అని ప్రార్థించినవా అనేక పర్యాలు నేను ఒక ఖచ్చితంగా హెచ్చరిక ఇస్తా అంటాను మీకు బుద్ధులని సంబంధించిన బోధలో ఏంటంటే నువ్వు దీపం ఉండగా ఇల్లు చక్క దీపం మారిపోయాక ఏం చేసి ఏం లాభం అంటాను ఇది నాకు ఎప్పుడు అర్థమైందంటే నేను కొంతమంది వ్యక్తుల గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇది వైషం బయలుపరిచింది ప్రవ్వా ఈ బ్రదర్ని సిస్టర్ని బ్రతికించు ప్రవ్వా అంటే టైం ఈజ్ ఓవర్ అన్నాడు ఇదే ఇంది నాకు అర్థం కలే టైం ఓవర్ అంటే వీళ్ళకి ఆల్రెడీ నేను టైం ఇచ్చినా వీళ్ళు దాన్ని స్వీకరించలేదు వీళ్ళకి ఎన్నో అవకాశాలు ఇచ్చినా అయినా వీళ్ళు నా తట్టు తిరగలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినా నేను వినను అంటాడు నాకు అది జరిగింది మూడుసార్లు జరిగింది నాకు గతంలో కూడా ఒక ఒక సిక్స్ ఇయర్స్ క్రితం కూడా నాకు అది జరిగింది అది నేను రాత్రి అంతా ప్రార్థన చేసిన స్టాప్ ప్రార్థన చేయొద్దు అన్నాడు ఎందుకంటే అయిపోయింది టైం నేను ఇచ్చిన టైం అయిపోయింది వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాళ్ళు మార్చుకోలేదు వాళ్ళకి హృదయాలు ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినా నేను విన్నాను నువ్వు ఆపేసి ప్రార్థన అన్నాడు నాకు అప్పుడు చాలా భయం వేసింది ఎంత ఎంత అంటే ఆయన చూస్తే అంత భయం కదా ఆయన స్వరం వింటే అసలు నీ బాడీ మొత్తం ఐస్లాగ్ అయిపోతుంది బుద్ధి లేని కనేకల పరిస్థితి అంతే వాళ్ళకి మంచి టైం ఉన్నప్పుడు వారి సిద్ధాలు నింపుకోలేదు సిద్ధపరచుకోలేదు లాస్ట్ మినిట్లో పరిగెత్తుతున్నారు ఎక్కడ పడితే అక్కడికి గది తలుపులు వేసినాక ఎంత ప్రయత్నించినా యేసు ప్రభు విన్నాడు ఇది నేను నేర్చుకున్నాను పాఠం నీకు అవకాశాలు ఇచ్చినా నువ్వు ఆయన నువ్వు ఒకనొక దశలు పోయిన వారు మీరు ప్రార్థన చేసిన నేను వినను మీరు ఎంత గోజాడినను ఎంత ఉపాసం నేను ప్రార్థనలు వినను అంటాడు కాబట్టి ఒక దశలో అంటే మంచి అవకాశాలు ఇచ్చి ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా కూడా వినకపోతే ఇంకో దశలో ఆయన అవకాశం ఇవ్వడు కానీ ఏసు క్రీస్తున్నందు ఆ కృప మనకున్నది ఆయన ఎన్నిసార్లు క్షమిస్తున్నాడు నైంటీ టూ ఆ టైంలో నైంటీ త్రీ నైంటీ ఫోర్ నేను అనుకోట నైంటీ ఆ టైంలో నేను ఆయన స్వరం విన్నాను తొమ్మిది గంటల ప్రాంతాల్లో నైట్ పండుకుండే టైంలో పండుకొని ఉన్నాను స్వరం స్టార్ట్ అయింది ఎన్నిసార్లు నేను క్షమించాలంటే టక్కున బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది ఎన్నిసార్లు నేను క్షమించాలన్నాడు క్రైస్తవ జీవితంలో ఇది ఒక బలనవుతుంది ఆదివారం వస్తే బల్ల పొందక ముందు నా పాపాలు క్షమించు వారమంతా చేసిన పాపంలు క్షమించు ప్రవ్వా అని బలలో పాలు అంటే నువ్వు పాపం చేస్తూనే ఉన్నావు అందుకు రోగాలు వస్తూనే ఉన్నాయి అందుకు నీ శర్రం కృషించిపోతూనే ఉంది దేవుడు పర్మిషన్ ఇవ్వకపోతే ఆ రోగాల నీ దగ్గరికి రానే రావు కాబట్టి నేత్రాశ శరీరాశ జీవపు అంటే దేని నుంచి దేన్ని చూసి నువ్వు అతిశయిస్తున్నావు నువ్వు మంచి అందంగా ఉన్నవానా లేక బలిష్టంగా ఉన్నవనా మస్తి ఆస్తంతస్తులు ఉన్నవనా దేని బట్టి నువ్వు అతిశిస్తున్నావు నీ ఉద్యోగాన్ని నీకు మంచి ఉద్యోగం ఉంది ఫుల్ పది లక్షలు పన్నెండు లక్షలు ఇరవై లక్షలు జీతం ఉందని నువ్వు అతిశిస్తున్నావా నీకున్న ఇండ్లీ గృహాన్ని బట్టి నువ్వు నీకున్న డిగ్రీలను బట్టి నువ్వు బాగా చదువుకున్న వాడవు చదువుకున్న దానవాన్ని అతిశయిస్తున్నవా ఇవన్నీ జీవపు డంబానికి సంబంధించినాయి నాకు ఏ రోగం లేదు నాకు ఏ సిక్నెస్ లేదు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఉన్న అది అతిశయానికి కారణం నా ప్రాణం మా తిన్నము అనేది అతిశయానికి కారణం నాకు సమస్తం ఉంది నా జీవితం అది అతిశయం నీ చదువు నీ ఉద్యోగము నీ కుటుంబము నీ గృహము దేన్ని బట్టి నువ్వు అతిశయించిన నువ్వు విగ్రహారధికునువే కాబట్టి మనము ప్రకటన గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తున్నప్పుడు పదహారో అధ్యాయంలో బబ్లోనికి సంబంధించిన బోధని మనము కొంతకాలం నుంచి ధ్యానిస్తున్నాం అది ఎప్పుడు ముగిస్తుంది అంటే పద్దెనిమిదవ అధ్యాయం ముగించినాకనే ముగిస్తుంది బబ్లోనికి సంబంధించిన బోధ ఎందుకంటే పదహారవ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడింది బబ్లోనికి తీర్పు స్టార్ట్ కావాలని పదిహేడవ అధ్యాయంలో బబులోని ఎట్లా ఉందో చూపిస్తున్నాడు ఎందుకు తీర్పు తీర్చాలా ఎవరికి కూడా డౌట్ వస్తుంది ఎందుకు బబులోనికి తీర్పు తీర్చాలా సరే కేబీపీఎం గ్రూప్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఇవి బాగా తీటాగార్థం అవుతాయి ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పను లోబడిన హఠాత్తుగా నాశనం వాక్యం తెలుసు మనకి ఆ నాశనమయ్యే టైంలో నువ్వు నీకేం రాదు జవాబు నాకు ఒకటి ప్రభువు బయలుపరిచేటది నేను చూపించిన గతంలో చాలా మందికి ఏంటంటే ఈ లోకంలో శ్రమలు పడే ఇద్దరే ఒకడు తన కుటుంబం కొరకు తన వ్యక్తిగత జీవితం కొరకు శ్రమ పడుతూ ఉంటాడు ఉద్యోగంలో శ్రమ పడుతూ ఉంటాడు సంపాదన కొరకు శ్రమ పడుతుంటాడు కుటుంబాన్ని పోషించుకోవడం కొరకు శ్రమ పడుతూ ఉంటాడు రెండవ ఆ తెగకు దేవుని సేవలో శ్రమ పడతా ఉంటాడు చెప్పండి ఎటువంటి శ్రమ శ్రమ అయితే తప్పదు మనిషికి ఈ లోకంలో శ్రమలు తప్పవు ఎందుకంటే ఇది పడిపోయిన లోకం కానీ నువ్వు దేని కొరకు శ్రమ పడుతున్నావు అనేదే నువ్వు సతీని గ్రహించింటే నీ శ్రమకు తగిన ప్రతిఫలం నువ్వు పొందేవాడివి నువ్వు పొందేదానివి అందుకే కాంప్రమైజ్ కాకుండా పరిగెత్తుతున్నాం కాంప్రమైజ్ కాకుండా పరిగెత్తుతున్నాం ముప్పై సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాం ఎంతమంది తృణీకరించిన ఎంతమంది రావద్దన్నా అయినా కానీ ప్రభువులను నడిపిస్తున్నాడు కొంత కష్టమే అనిపిస్తూ ఉంటుంది ఎన్ని కనీసం మూడు చర్చశాలకి నేను బయటకు ఒకటి కాదు రెండు కాదు ఎందుకంటే వాళ్ళకి నచ్చలేదు ఈ బోధ మనకు తెలుసు నీ హృదయాలు మండకపోతే నీలో మార్పు రాదని పబ్లోను ఎందుకు దానికి దుస్థితి దానికి ఎంత భయంకరమైన దుస్థితి ఎందుకు పట్టింది దాని నుంచి నువ్వు బయటికి రాకపోతే నీకు దాని దుస్థితి పడుతుంది అన్నాడు ఎందుకు అంటే నువ్వు దాని సహవాసంలో ఉన్నావు కాబట్టి కాబట్టి ఈరోజు నేను కొన్ని విషయాలు క్లుప్తంగా మీకు చూపిస్తాను ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మనం ధ్యానిస్తుండగా పదహారవ అధ్యాయంలో ఒకసారి చూడండి పదహారో అధ్యాయము పంతొమ్మిదవ శాం గురించి మనం ధ్యానిస్తున్న పోయిన నుంచి ప్రసిద్ధమైన మహాపట్నము మూడు భాగంలాయను ఇది నేను మీకు గతంలో ఎన్నిసార్లు చెప్పించినా నాతో ఈ యొక్క బోధలో ఉన్న వాళ్ళు కనీసం రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి వీటిని గ్రహిస్తా ఉన్నారు కొంతమంది ఇది ఏంది ఇది నాకు ఇసలు ఏం అర్థం కావట్లేదు మరి కొంతమంది అన్నారు సేవకులే అన్నారు ఆ బ్రదర్ చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది కానీ అది ఏందో అర్థం కావట్లేదు అట్లుంటుందా నీకు ఒక దిగా కరెక్ట్ అనిపించినప్పుడు అర్థం కాకపోవడం ఏంది అంటే ఇంకా నువ్వు శరీర ఎప్పుడైతే ఆత్మీయ స్థితికి ఎదుగుతావో ఇవన్నీ నీకు మరుగు చేయబడవు ప్రకృతి సహజంగా ఉంటేనే ఇవి మరుగు చేయబడతాయి ఎందుకంటే ను ప్రకృతి సహజంగా ఉంటే సర్పంలో తేళ్ల గొప్పజన గుంపులనే ఉండిపోతావు మూడు గుంపులలో ఆత్మీయ స్థితిలోకి ఎదుగే ఆ మూడు గుంపుల నుంచి త్వరగా బయటకు వాటితో మనకి ఏ సహవాసం లేదన్న విషయం మీరు తెలుసుకున్నారు ఎందుకంటే మనకి కేవలము ఏసు ప్రవృతనే సహవాసము ఆ యొక్క పరిశుద్ధ పర్వతం మీద సీహోను పర్వతం మీద మనం ఆయనతో పాటు క్షణం ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు నువ్వు అది జ్ఞాపకం వేసుకో నేను ఇక్కడ లేను అక్కడ ఉన్నాను రెండు రకాల టైమ్స్ సృష్టిలో ఉన్నాయి ఒకటి క్రోనోస్ అంటాము ఇంకోటి కైరోస్ అంటాం క్రోనోస్ అంటే ఈ శరీరంలో బంధించబడ్డ జీవితం ఇప్పుడు తొమ్మిది ఇరవై టైం ఇది క్రోనోస్ అంటాం కైరోస్ అంటే ఆత్మీయమైన సమయం నువ్వు ఆత్మీయమైన సమయంలో పోయినవనుకో నీ నీ ఆయుష్ ఎక్కడ పోతూ ఉంటుందో దీర్ఘమైన ఆయుష్ వెళ్ళిపోతుంటుంది నువ్వు ఇంకా ఎవరంగానే ఉంటావు నీళ్ళ నువ్వు వృద్ధాప్యపు మోహమేగా కనిపించదు వృద్ధాప్యపు జీవమే నీలాగా అనిపించదు నువ్వు ఇంకా చురుగ్గా ఇంకా యాక్టివ్గా ఉంటావు ఏ రోగం నీ దగ్గరికి కానీ దురదృష్టం ఏంటంటే అందరు ఇంకా క్రోనోస్లోనే ఉండిపోయినారు ఈలోకంలోనే ఉండిపోయినారు ఆలోకంకి పోలేకపోయినారు ఎప్పుడైతే నువ్వు పరలోకంలో అడుగు ఈ శరణంలో ఉన్నప్పుడు నువ్వు కైరోస్ టైంలకి వెళ్ళిపోతావు అంటే పర్లోకప్పు టైంకి వెళ్ళిపోతావు అది ముందుకు వెనకాలకి తీసుకెళ్తుంటుంది గతంలో చూపిస్తాడు దేవుడు భవిష్యత్తులో కూడా చూపిస్తాడు నీకు ఏం జరగబోతుందో గతంలో ఏం జరిగిందో చూపిస్తాడు మీ పూర్వీకులు మీ ముత్తాత్తలు ఏ దేవతలను పూజించు వాటికి వీళ్ళు ఏమి ఉడంబడిక కూడా చూపిస్తాడు ఈరోజు క్రైస్తవ జీవితంలో రక్షింపబడ్డ వాళ్ళలో కూడా ఎందుకు రోగాలు ఉంటాయి వాళ్ళ శ్రమలలో ఎందుకు ఫలం ఉండదు వాళ్ళు ఎంత చేసినా వాళ్ళకి శాంతి సమాధానం ఉండదు బర్కత ఉండదు వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ పిల్లలు ఎందుకు అంటే మీ ముత్తాతలు ముత్తాతలు చేసిన తప్పిదములు వాళ్ళు దేవతలకి వారి కుటుంబాలని అర్పించారు ఆ కుటుంబంని వాడి వడం వాడి వాగ్దానం వాడితో వాగ్దానం చేసుకున్నారు వీళ్ళు ముని ముత్తాతలు ఏం దేవతలను పూజించారో నీకేం తెలుసు వాటిని అవంటాయి అరే నువ్వు రక్షణ మీ తాత అప్పగించండి ఈ కుటుంబాన్ని నాకు నేను ఎట్లా పోతాను పోనీయను నువ్వు రక్షణ ఎంత బాప సంబంధి ఎంత వర్షిప్ చేసినా నేను ఎట్లా పోతాను ఆ ఇన్ఫర్మేషన్ నీకు ఇవ్వలేదు వాడు ఎవరు ఇవ్వలేదు ఏ సేవకులు చెప్పలేదు కూడా బైబిల్లో చూస్తాం మనం ఎరోబా అంబాటు అన్నింటి కులగొట్టలేదా గిడ్డిని కులగొట్టలేదా పూర్వీకుల ఆ యొక్క కుటుంబికుల మందిరాలు నువ్వు ఎట్లా చరిత్రలకు పోయి కొట్టుకులో కొట్టగలవా అవి ఎక్కడ ఏది మీ ముతాతల ఊరు మీకు తెలుసా నాలుగు వందల సంవత్సరాలకి ఇత్తము ఐదు వందల సంవత్సరాలకితము వాళ్ళు ఎక్కడెక్కడ ఏ దేవతలకి మీ కుటుంబాన్ని అప్పగించారో మీకేం తెలుసు అవి విజృంభించి పనిచేస్తున్నాయి ప్రతి కుటుంబంలో అందుకే మీలో అనారోగ్యంలో మీలో ప్రతి రకమైన బలహీనత వాటిని నేను ఓపెన్గా ఇప్పుడు చెప్పలేకపోతున్నాను ఎప్పుడైనా చెప్తావు ఓపెన్గా బహు కష్టతరమైనది భరించడం వాక్యం మీ తండ్రులు శ్రమబడిరు ఇప్పుడు మీరు శ్రమలు ఎందుకంటే వాటి నుంచి మీరు విడుదల ఉందలేదు కాబట్టి నువ్వు వాటితో పోయి ఎప్పుడు యుద్ధం చేస్తావు ఎప్పుడు పోయి ఆత్మీయ స్థితిలోకి పోయి గతంలోకి పోయి వాటి అన్నిటినీ ఆ దేవ ఆ దుష్ట శక్తులను అన్నిటినీ పారూ పారదలతో అప్పుడే కానీ నీవు ఇక మీదట ఆయనలో సమృద్ధిగా జీవించలేవు సమాధానంతో జీవించలేవు నీ పిల్లలు పిల్లలు అదే శ్రమలుగుండా పోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అక్కడ పూర్వీకులకు మీ ముత్తాతలు త్రాగుబోతులైతే ఆ దేవతలకి ఆ ఆత్మ మీ పిల్లల దాంట్లోకి వచ్చేస్తుంది మీ పిల్లలు కూడా త్రాగుబోతులైతారు మీ ముత్తాతలలో ఎవడో సిగరేట్ తాగిం కాబట్టి మీ పిల్లలు సిగరేట్ తాగుతారు మీ ముతంలో ఎవరికో ఆ చెడు అలవాట్లు ఉన్నాయి కాబట్టి మీ పిల్లలకు అవన్నీ వస్తాయి నీకు కూడా వచ్చింటాయి నువ్వు వాటి నుంచి విడుదల నీ రక్తంలో అట్లానే ఉంది అది ఎందుకంటే వాళ్ళు రక్తంతో వడంబడిక చేసుకుంటారు గతంలో చూపించిన మీకు నేను రాహుల్ ఎందుకు చనిపోయింది ఆమె దగ్గర విగ్రహాలు ఉన్నాయి ఎవరు విగ్రహాలు పూర్వీకుల విగ్రహాలు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాలు ఆమె దగ్గర ఉన్నప్పుడు తండ్రి వచ్చిండే లాభాన్ని నా విగ్రహాలు తీసుకొని పోయినారు మీరని అన్ని వెతుకుతే ఈమె దగ్గరికి వచ్చి వెతికినప్పుడు ఏం జరిగింది ఏమన్నది నేను బహిష్టంగా ఉన్న లోపలికి రావద్దన్నది అక్కడ ఆమె రక్తంతో ఆ విగ్రహాలతో ఆమె ఒడంబడిక చేసుకుంది అందుకు ఆమె త్వరగా చనిపోయింది గొడ్రాలై చాలా కష్టపడింది శ్రమ పడింది ఎంతగానో ప్రయపడాల్సి వచ్చింది ఆమె విషయంలో పిల్లల్ని కని కని కనలేక చనిపోయింది ఎందుకంటే దుష్టశక్తులతో ఆమె ఒడంబడిక చేసుకుంది ఇక్కడ రక్తం అక్కడ ఒడంబడిక ఉంటుంది అందుకు మన ప్రభు తన రక్తాని చెందాల్సి వచ్చింది చిందించాల్సి వచ్చింది మన కొరకు ఆ రక్తంతో మనల్ని ఆయన ఒడి బడికి చేసుకున్నాడు తన బిడ్డలుగా సమాధాన పరుచుకున్నాడు కాబట్టి వాటన్నిటినీ కూలగొట్టాలంటే నువ్వు కైరోస్లకు పోవాలా ఆ టైంలోకి పోవాలా ఆత్మీయ టైంలకు పోతేనే కానీ నువ్వు వాటిని కూలగొట్టలేవు అందుకు ఇది యుద్ధం నేను చెప్పిన సేవ జీవితం అంటే యుద్ధం ఈ యుద్ధంలో నువ్వు ఎంతగా ఉపాసం ఉండి పోగలవో అంతగా దాని మీద విజయం పొందగలవు ఎన్ని సంవత్సరాలైనా కానీ ఇట్లా వాక్యాలు విని నువ్వు యుద్ధం పోకపోతే మటుకు నువ్వు త్వరగా కృషించిపోతుంది నీ శరీరం త్వరగా అయిపోతుంది నీ ఆయుస్ త్వరగా తగ్గిపోతుంది ఈ సత్యని గ్రహించి వాటి నుంచి త్వరగా విడుదల పొందాలా అందుకే మనము చెప్తా కొన్నిసార్లు పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అది నువ్వు వినాలా స్వరం అందుకే బాప్తిజం ఇస్తే నేను చెప్తాను ఇంకా పక్కన ఉన్న వాళ్ళని ఏమనస్పం ఇంకా ఎవరు నున్నారో సిద్ధంగా ఉన్నారీ పరిస్థితి ఏంది నీ పరిస్థితి ఏంది డైరెక్ట్ అడిగేస్తా వాళ్ళు ఫీల్ అవుతారేమో వాళ్ళు ఫీల్ అవుతారేమో అని అనిపిస్తాడు అది మైండ్ ఏ వాళ్ళు ఏమనుకుంటారో వాడు ఏమనుకుంటారో మళ్ళీ రాడేమో కానీ ఇంకో దిక్కు నువ్వు ఇప్పుడు చెప్పకపోతే వాడు ఎప్పుడు దొరకాడు ఇప్పుడు చెప్పేసేయి చెప్తాను నేను బ్రదర్ సిస్టర్స్ త్వరగా ఇంకా ఈ నీళ్ళు ఇట్లానే ఉన్నాయి ఈ నీళ్ళు అన్నీ మళ్ళీ పడకముందు మీరు బాప్సం పొందడానికి సిద్ధంగా ఉండండి కొన్నిసార్లు ఆసక్తి అనిపిస్తుంది ఒక బ్రదర్ బాప్సం పొందుతుంటే ఇంకా ఎవరన్నా సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నాయి మీ హృదయాలు సిద్ధంగా ఉన్నాయంటే వాళ్ళ అన్నదమ్ములందరూ వచ్చి భప్సం పొందిరు వాళ్ళందరి జీవితాలు బాగా అయిపోయినాయి ఆ రోజు నుంచి నేను ఈరోజు వారు చూసిన వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం వస్తుంది కానీ తృణీకరించిన వాళ్ళైతే శ్రమలుగుండా పోయారు అది కూడా నేను చెప్పాల మీకు ఒక బ్రదర్ నేను ఎంత వెంటాడినానో భప్సం పొందు భాసం పొందు బ్రదర్ అని అని మాట వినలే ఈరోజు చనిపోయిండు రక్షణ అనుభవం లేకుండా అది నేను అసలు ఎంతగా వేదనలో ఉన్న నేను ఆ విషయం ఆలోచించినప్పుడల్లా నేను ప్రేయర్ చేస్తే కూడా దేవుడు అతన్ని కాపాడలేకపోయిండు ఎందుకంటే నేను ఇంతగానే చెప్పిన ఒక టైం వచ్చినాకైనా ఎవ్వడి మాట వినడు ఎవరు నశించబడమైకి ఇష్టం లేదు కానీ అందుకైనా ప్రతిసారి మనతో మాట్లాడుతుంటాడు కానీ మనమే స్పందిస్తలేం దానికి నువ్వు ఆలస్యం చేస్తేనే ఉన్న బాప్సం పొందకుండా ఈ రాత్రి నా చనిపోతే ఏ పని ఏమవుతుంది నీ పరిస్థితి ఖచ్చితంగా నరకానికి పోతావు నువ్వు శాశ్వతమైన శ్రమ అది ఆలస్యం చేయొద్దు దేని విషయంలో కూడా మనము ఈ లోకాతీతమైన విషయాల్లో ఎప్పుడు చేయమే కానీ దేవుని విషయాలకు వస్తేనే ఆలస్యం చేస్తూ ఉంటాం అది మన బలహీనత కాబట్టి ప్రసిద్ధమైన మహాపట్నము మూడు భాగంలో అన్య జనల పట్టణములు కూలిపోయాను ఇవన్నీ నేను ముందుగానే చెప్పిన మీకు తన తీక్షణమైన ఉగ్రత అయ్యను మద్యం గల పాత్రను ఇయ్యవలని దానిని దేవుని సమ్ముఖమందు జ్ఞాపకం చేసిరి కాబట్టి ఈ ప్రసిద్ధమైన మహాపట్టణమే ఈ మహాబబులోను మహా అని అందుకు చెప్పబడింది అక్కడ రెండు స్థలాలలో మహా అనే పదం ఉంది అక్కడ కాబట్టి ఇది బబులూరికి సంబంధించిన విషయం అన్న విషయాన్ని ప్రభు మనకి ఇక్కడ అయితే బబులోనికి సంబంధించిన విషయాలు నీకు అర్థం కావాలంటే ఇర్మియా గ్రంథం పోతేనే కానీ అర్థం కాదు బబులోని ఇర్మియా గ్రంథంలో ఎందుకు దేవుడు అంతగా లేవనెత్తిడు బబ్లోని ఎందుకు వాడుకున్నాడు ముఖ్యంగా నెబ్బు కదినా సరే ఎందుకు చెప్పినే అయితే బబులోను అన్న విషయం గురించి మనం ధ్యానించినప్పుడు ఆ ఇర్మియా గ్రంథము యాభై అధ్యానికి పోతేనే కానీ మనకు అర్థం కాదు వాళ్ళ పరిస్థితి ఏందనేది బబులోను నీ దేవుడు ఇసల్ పదులన్నీ తీర్పు తీర్చడం కొరకు వాడుకున్నాడు యుగ సమాప్తిలో కూడా నేను చూపించిన బబులోని వాడుకుంటాడు ఎందుకంటే సర్పంలో తేళ్లను ఎందుకు వాడుకుంటాడు దేవుడు ఎవరు చెప్పగలరు ఎవరైనా చదువుతారా యోవేలు గ్రంథాలు మనం చూసినాం గతంలో యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో చదవండి రెండవ అధ్యయము ఇరవై ఐదవ వచనం మీ కొరకు వింతరిగించిన మీ దేవుడిని ఎవోవా నామించినట్లు నేను పంపిన విడతలను దొంగలి పురుగులను పసరు పురుగులను కీడ పురుగులను అను నా మహా సైన్ పంటను మనకి అది వాగ్దానం కానీ ముందు వాటిని పంపించేడు అది తీర్పు తీర్చేడు అన్నట్టు ఆ మూడు పురుగులవి ఏం పురుగులవి గొంగలి పురుగు చీడ పురుగు చీడ పురుగు పసురు పురుగు మెడతలు మెడతలు మెడతలు నాలుగు నాలుగు నాలుగు రకాల పురుగులవి వీటికి సంబంధించిన బోధ మీరు యోవెల గ్రంథము రికార్డింగ్స్ చూస్తేనే కానీ మీకు తెలియదు ఇవన్నీ ఏందన ఇవన్నీ ఆయన పంపించిన మహాసైన్యము అని ఉంది అక్కడ వాక్యం ఈ మహాసైన్యాన్ని ఆయననే పంపించిండు ఇసల్ పేల అన్న విషయాన్ని అక్కడ మాట్లాడతాడు యోవల గ్రంథంలో కాబట్టి ఆయన ఫరోని ఎట్లా వాడకుండా మీకు తెలుసు దేవుని దేవుని బిడల్ని కాచి కాపడం కొరకు వాటిండు ఒక దశలో ఇంకో దేశంలో దేవుని బిడలకు వ్యతిరేకంగా ఉండి కాబట్టి ప్రతి దశలో ఆయన ఒక అన్యా దేశాన్ని దేవుని బిడలకి వ్యతిరేకంగా వాడినట్లు మనం చూస్తాం యాభై అధ్యాయం చూడండి ఇర్మియా గ్రంథం యాభై అద్యాయం నేను కొన్ని కొన్ని కొన్ని వాక్యాలు బబులోని గురిచి కల్దిల దేశం గురిచియో ప్రవర్తన ఇర్మియా ద్వారా యోహోశలు ఇచ్చిన వాకు ఇదే కాబట్టి బబులోను కల్దియా ఈ రెండు ఒకటే దేశంలో రెండు గుంపులు ఉంటాయి అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం చేస్తుండే కానీ మనకు తెలుసు ఇవి మూడు గుంపులని అడిగి జన్మలలో ప్రకటించడి సమాచారం తెలియజేయడి ధ్వజమెతి మరుగు చేయక చాటించండి బబులోను పట్టబడును బేలు అవమానం మెరోదుకు నేల పడవేయబడును కాబట్టి ఇక్కడ మూడు చూస్తున్నాం మనం బబులోను పట్టబడును బేలు అవమానం నందును మెరోదుకు నేల పడవేయబడును కాబట్టి ఇవి మూడు ఇక్కడ మనకు చూపిస్తున్నాం బబులోను అంటేనే ఈ మూడు స్థితులు అన్న విషయాన్ని అవి మూడు గుంపుల్లా మనకు కనిపిస్తున్నాయి బబులోను అనేది మూడుగా విభజింపబడింది పాత నిబంధన కాలంలో కూడా అదే రీతిగా మనం ప్రటన గ్రంథంలో వస్తే కూడా ఇందాక చూసిన మనము ప్రసిద్ధమైన మహాపట్నము మూడు భాగంలో ఆయను ఈ మూడు భాగం లేదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం ఎందుకంటే అక్కడ లేదు ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే బబులోను మొదటిది దాని తర్వాత బేలు రెండవది దాని తర్వాత మెరోదు మూడవది ఇవి ఏంది అని చూస్తే మీరు తెలుగు వైపులు చదివితే ఎట్టి పరిస్థితులు మీకు అర్థం కావు ఇంగ్లీష్ బైబుల్లో కూడా ఎవరికి అర్థం కాదు కానీ జేమ్ స్ట్రాంగ్ నెంబర్స్ చూస్తేనే కానీ మీకు అర్థం కావు కాబట్టి ఇవి ఈ మహాపట్టణము ప్రసిద్ధమైన మహాపట్నము ఎట్లా ఉంటుంది అంటే ఈ మూరిట్ని మనము స్ట్రాంగ్ నంబర్స్తో వెతుక్కుంటేనే కానీ అర్థం కాదు మొదటిదిగా చూడకముందు నేలను పడవేబడును బబులను విగ్రహములు అవమానం నందును బొమ్మలు బోర్ల ద్రోయబడును కాబట్టి ఇది విగ్రహ ఆరాధనకి సంబంధించినది అన్న విషయం జ్ఞాపకం చేస్తుంటే బబులోను అంటే విగ్రహ ఆరాధనకి సంబంధించింది వ్యభిచారానికి సంబంధించింది దేవం దృష్టిలో విగ్రహ అంటే వ్యభిచారం ఆయన భరించలేడు ఎందుకంటే నువ్వు ఆయనని ప్రేమించాల్సింది పోయి విగ్రహాలను ప్రేమిస్తే అది వ్యభిచారం అన్నట్టు ఆయన నిన్ను రక్షించుకుంటే ఆయనని ప్రేమించాల్సింది పోయి ఈ లోకాన్ని ప్రేమిస్తే ఇది లోకమే బబులోని విషయం కూడా తెలుసు దాని రాజధాని మతపరమైన జీవితం అని కూడా మీకు తెలుసు కాబట్టి బబులోను అన్నప్పుడు జేమ్స్లో నంబర్స్ చూస్తాము కన్ఫ్యూజన్ అంటే ఎవరు చెప్తారు గలిబిలి బబులోను అంటే గలిబిలి ఎందుకు గలిబిలి అంటే దేవుని యొక్క ఆలోచనలని స్వీకరించక తమ సొంత ఆలోచనని వాడే ఎప్పుడైనా అలజడి ఆ యొక్క గలిబిల్ అన్నట్టు వాడి సలహా వీడి సలహా ఇది నేను ఎప్పుడు గమనిస్తానంటే ఎవరికైనా అనారోగ్యమైనప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేసేటప్పుడు నేను గమనిస్తాను వీళ్ళలో ఎంత గలిబిలి ఉందని ఎందుకంటే వాళ్ళు అప్పటికే ఇద్దరు ముగ్గురు డాక్టర్లను కన్సల్ట్ చేసింటారు ఆ ఇద్దరు డాక్టర్ల రిపోర్ట్లు అవన్నీ చూపించి అవన్నీ చూపిస్తే గలిబిలే నేను అవన్నీ చూడను ఫస్ట్ ప్రేయర్ చేస్తా ఈ గలిబిలి నుంచి వీళ్ళకి విడదల కలిపించి ప్రభా ఎందుకంటే వాళ్ళు నీ మీద ఆధారపడతలేరు రిపోర్ట్స్ మీద ఆధారపడుతున్నారు ప్రభా గలిబిలి అట్లా ఉంటుంది ఇది కరెక్టా అది కరెక్టా అది కరెక్టా ఇది కరెక్టా పలు గలిబిలి అంటేనే అంత కన్ఫ్యూజన్ అన్నట్టు ఇంగ్లీష్లో బాబేలు అంటే కన్ఫ్యూజన్ అన్నట్టు ఎవడి ఆశ్రయం ఎవడిని ఆశ్రయించాలా ఎవడి మాట వినాలా ఏ ఎట్టి పైన నీకు అంత కన్ఫ్యూజన్ అన్నట్టు కాబట్టి మతపరమైన జీవితం అంత కన్ఫ్యూజన్ ఎందుకంటే నేను ఎవరని చూపించిన మీకు ఆ బోధలు ఎట్లా ఉంటాయని చర్చలో గలితులు రాష్ట్ర పత్రికల భక్తుడు అంటాడు మీరు దయంలో బోధని ఆశ్రయించిన వారు మరొక దశలో భూతంలో బోధని మీరు ఒక చర్చను పడుకున్నట్లు చెప్తే ఎట్లుంటుంది పౌలు చెప్పిన బట్టి మీరు వింటున్నారు కానీ ఇప్పుడు మనం చెప్తే తిడతారు మనం చెప్తే తృణీకరిస్తారు దయ్యముల బోధ భూతంలో బోధన ఆశ్రయించిన యోహాను భక్తుడు ప్రగణ గ్రంథం కష్టపడికి మొదటి భాగంలో మీరు నికరైతుల బోధను బీలాము బోధను దాని తర్వాత యజబెల్ బోధన తెచ్చిపెట్టుకున్నారు ఇవి ఐదు రకాల బోధలు మొత్తం ఐదు రకాల బోధలు ఇవన్నీ దుష్టు నుంచి పుట్టినాయి ఈ బోధలు ఎందుకు దేవుని వాక్యాన్ని విననియకుండా దేవుని వాక్యం సత్యని గ్రహించనీయకుండా వాడు ఆ బోధల తట్టు మనుషులను తిప్పేసిండు అది బబులోను అంటే అర్థం అంత గందరగోళం చేసి బేలు అంటే బయలుదేవత బేలు అంటే బయలుదేవత బయలుదేవతని రకరకాల దేశాలలో పూజించే వాళ్ళు పాత కాలంలో కనానీయులు పూజించారు ఫిలిస్తీన్లు పూజించారు రకరకాల పేర్లు పెట్టుకొని అట్లనే బబులోను దేశస్తులు కూడా బేలు దేవతని పూజించారు గ్రీకు దేశస్తులు కూడా పూజించారు ఒక స్థలంలో బయలు దేవత ఇంకో దేశంలో బయల్ పయోర్ ఇంకో దేశంలో బాలామని ఇంకో దేశంలో రకరకాల పేర్లు అట్లని ఆ పేర్లతో పిలువబడి పూజ పూజింపబడ్డవాడు బెయిల్ వాటి మనకు తెలుసు ఒక దేవత అని కాబట్టి బవులోను వాళ్ళు పూజించింది ఒక దేవత అన్నట్టు అయితే నేను జయించ భరోసా చూసిన హెచ్ వన్ వన్ సిక్స్ హెచ్ వన్ బేల్ అనుంది తెలుగులో బయలు దేవత బేల్ దేవత బెయిల్ పయోర్ అట్లా రకరకాల ప్రాంతాలలో పేర్లు ఆ పేర్లతో ఆ యొక్క దేవత ఆరాధన పొందుకుంది మనుషుల నుంచి విశాఖపట్లు దాన్ని పూజించరు అయితే జేమ్సా నంబర్స్ హెచ్ వన్ వన్ సిక్స్ సెవెన్లో ఏముందంటే బేల్ అంటే బేల్ అంటే ఒక యజమాని లేక భర్త లేక ఒక ఓనర్ అనుంది తర్వాత క్యాప్టెన్ అనుంది దాని తర్వాత హార్స్ మ్యాన్ అనుంది మనకు అది మనకు అదొకటే బాగా హార్స్ మ్యాన్ అంటే అంటే ఒక రౌతు ఒక గుర్రపు రౌతు అని అర్థం మనకు తెలుసు చూసినాము ఆ నాలుగు గుర్రాలకు సంబంధించిన బోధలో నేను చూపించిన ఇది హార్స్ మ్యాన్ అంటే హార్స్ అంటేనేమో ఒకటి దాని మీద కూర్చిన వాడిని హార్స్ అంటారు లేక రౌతు అంటారు తెలుగులో అయితే రౌతు దేనికి సంబంధించిన అంటే గుర్రాన్ని నడిపేవాడు కాబట్టి గుర్రము దేనికి సంబంధించింది అది తొక్కుంటా దాని కింద దాని కాళ్ళ కింద పడ్డ వాళ్ళంతా నలిగిపోతా ఉంటారు కాబట్టి గుర్రము ఒక దశలో తేలకి సంబంధించింది తేలని నడిపించింది ఎవరు అంటే సర్పంలు అని తెలుసు మనకి కాబట్టి రౌతు సర్పంతో పోల్చబడ్డవాడు గుర్రము తేళ్లతో పోల్చబడింది అన్నట్టు కాబట్టి బయలు దేవత అంటే సర్పానికి సంబంధించింది అని అర్థం కాబట్టి సర్పములు మూడో గుంపు అన్నట్టు మొదటి గుంపు బబులోను అంటే గొప్ప జన సమూహం అంతా అలజడి అన్నట్టు తర్వాత మెర్దోక్ అనుంది కదా తెలుగులో ఏమని జరుగుతుంది మనము మెర్దోకు అనుంది మెర్దోకు అది కూడా ఒక దేవతనే మెర్దోక్ అనేది అయితే మెర్దోక్ అంటే హెచ్ ఫార్టీ సెవెన్ ఎయిటీ వన్ బబులోనులో బబులోను దేవతలలో ఒక అనే ఉంది అక్కడ అయితే దానికి సంబంధించిన స్ట్రాంగ్ నెంబర్స్ రూట్స్ చూస్తే ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ ఇక్కడ బలి దేవత అంటే సర్పక్త పోల్చబడ్డప్పుడు దాని క్రింద ఉండే దేవతలు ఇవన్నీ కాబట్టి దాని క్రింద బయలుదేవత చెప్పినట్లు వినాలన్నట్టు కాబట్టి మెర్దోకు అంటే తేళ్లతో పోల్చబడింది అది ఇక్కడ ఏముందంటే హిర్మియా గ్రంథం యాభై అధ్యాయమో రెండో వర్షంలో ఏముందంటే బబులోన్ తెలుగులో జరుగుతుంది ఇంగ్లీష్ బైబుల్ ఓపెన్ చేస్తే బబులోను పట్టబడును కాబట్టి మనకు తెలుసు గొప్ప జన సమూహం అందరూ పట్టబడతారని దాని బేలు అవమానం మెర్దోకు నేల కాబట్టి సైతానికి అవమానం కల్పిస్తాడు దాని తర్వాత తేళ్లన్నీ పడదోయబడతాయి బబులోని విగ్రహములు అవమానం నందును దాని బొమ్మలు బోర్ల పడబోర్ల ద్రోయబడును అయితే ఉత్తర దిక్కు నుండి దాని మీదికి ఒక జనము వచ్చిచున్నది ఏ నివాసి లేకుండా అది దాని దేశమును పాడు చేయును మనుషులేమి పశులేమి అందరినూ పారిపోదురు అందరినూ తల్లిపోదురు ఆ కాలమున్న ఆనాటికి ఇస్రాయల్ వారును యూదా వారిను కూడి వచ్చేదొరు ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యోహోవ యుద్ధ విచారించటకై వచ్చేదొరుడు ఎన్నటికీ మరవబడిని నిత్య నిబంధన చేసుకొని యూహోవాను కలుసుకుందము రండని చెప్పుకోనొచ్చు సీయను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచూ వచ్చేదరు అని ఇదే యూహోవ సరే మనకు తెలుసు చివరికి ఈసారి పర్లేంటే గొప్ప జన ఆయన సన్నిధికి వస్తారు అంతా అని చెప్తుంది ఈ వాక్యం నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు వారి కాపర్లు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి యాజకులు ఎట్లున్నారంట సేవకులు వారు కొండల మీదకి తీసుకెళ్ళినారు రకరకాల మందిరాలకు తీసుకెళ్ళినారు కొండలు అంటే మందిరాలకు సూచన కాబట్టి నా గొర్రె త్రోవ తప్పినాయి అసలైన త్రోవ ఏసు రవే ఆయనే మార్గం ఆయన మార్గం తప్పిపోయినాయి తప్పిపోయినాయి ఎందుకు తప్పిపోయినాయి వారి కాపర్లు రకరకాల కొండల మీదకి తీసుకొని వారిని త్రోవలు తప్పించారు ఎందుకంటే వేరే ఏసులను వెంబడింపజేసారు పౌలు చూపించినట్లు మొదటి కొలత పత్రిక పత్రికా పద్ధతులు వేరే ఒక ఏసుని వెంబడించారు వాళ్ళు జీవం గల నిజమైన ఏసు మన పాపలకు తన ప్రాణాన్ని ప్రాణాన్ని త్యాగం చేసిన ఏసుని విడిచిపెట్టి వీళ్ళు వేరే ఒక ఏసిని వెంబడించారు కాబట్టి తాము దిగవలసిన చోటు మరిచిపోయిరి ఏడో వర్షంలో చూడండి కనుగొనిన వారందరూ వారిని భక్షించి వచ్చిరి వారి శత్రులు మేము అపరాధులము కాము వీరు న్యాయములకు నివాసంలో తమ పితరులకు నిరీక్షణధరమైన యహో మీద తిరుగుబాటు చేసినందు ఇది వారికి సంభవించదని చెప్పుదురు బబులోని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీరి దేవుడే వీరిని మా చేతికి అప్పగించాలనుకుంటున్నారు యాక్చువల్గా తెలియదు వారిని దేవుని ఎందుకు వాడుకుంటుండో వారికి కూడా చివరికి ఫస్ట్ వాళ్ళ ద్వారా ఈ శిక్షని అమలు తర్వాత వారి మీదికి శిక్షణ తీసుకొస్తారన్న విషయాన్ని అక్కడ వాళ్ళు అర్థం చేసుకుంటలేరు చాలా మంది అదే అనుకుంటారు దేవుని బిడ్డల్ని చంపినప్పుడు మేము దేవుని సేవనే చేస్తున్నాం అనుకున్నారు పాత నిబంధన కాలంలో సబ్ సౌలు అట్టనే చేసుకుండి కదా పౌలుగా మార్చబడక ముందు దేవుని పని చేస్తానుకుంటూ దేవుని బిల్ని చంపుతున్నాడు అది తెలుసుకున్నాక ఎంతో పశ్చాత్తపడి నేను ఎంతగా ఎంతమందిని చంపినానో ఎంతమందిని శ్రమ పెట్టినానో దాన్నంతా క్లీనప్ చేసుకోవాలంటే నేను నా జీవితం త్యాగం చేసుకుని సేవ చేయాలా అనేక మందిని నడిపించాలని కొన్ని లక్షల మందిని దేవుని అటువంటి సేవ పుట్టలేదు మళ్ళా ఆశ లేదు మెయిన్ పెయిన్ ఏంటంటే అటువంటి ఆశ లేదు మనుషులు నేను కూడా అట్లా చేయాలన్న ఆశ లేదు కాబట్టి ఎనిమిదో వర్షంలోకి వచ్చేప్పటికీ బబులో నుండి పారిపోవడి కల్దీల దేశం నుండి బయలువెళ్ళుడి మందలకు ముందు మేకపోతలు నడిచినట్లు ముందర నడువడి ఉత్తర దేశం నుండి మహాజన జనముల సమూహంను నేను రేపుచున్నాను బబులోను విరోధంగా దానిని రప్పించుచున్నాను ఎందుకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది నా ఆ జనలు దాని మీదకి యుద్ధ పంక్తులుగా తీర్చుతున్నారు వారి మధ్య నుండియే ఆమే పట్టబడును ప్రజ్ఞగల బలాడిలు దోపుడు సొమ్ము పట్టుకునక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును కల్దీల దేశము దోపుడు సొమ్మగును దాన్ని దోచుకుని వారందరూ సంతృష్టి నొందెదరు నా స్వాస్థ్యమును దోచుకుని వర్లారా సంతోషించచ్చు ఉత్సహించచ్చు నూరిపీడి చేయొచ్చు పెయ్య వల్లే గంతులు వేయచ్చు బలమైన గుర్రంలు వలే మీరు సకలించినారే చూడండి ఇవన్నీ ఏ రీతిగా గొప్ప జన సమూహం మీదకి వీళ్ళు పడుతున్నారు అనేది పద్నాలుగో వర్షం కష్టప్పటికీ చూడండి ఆమె యోహోవాకు విరోధంగా పాపం చేసినది వీళ్ళు త్రొక్కువారులారా మీరందరూ బబులోనకు విరోధంగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చుడి ఎడతగక దాని మీద బాణంలు వేయుడి కాబట్టి బాణంలు వేయడం అనేది మనకు తెలుసు బాణం అంటే తేలక సాదృశ్యం కాబట్టి దేవుడు ఈ యొక్క శత్రువులని దేవుని బిడలకి వ్యతిరేకంగా ఎందుకు వాడుకుంటున్నాడు అనేది మనము క్రత నిబంధనకు వచ్చినప్పుడు బాగా అర్థం చేసుకున్నాం ఆయన దృష్టిలో ఎప్పటికైనా ఒకటే పాపంని సహించాడైనా పాపిని ప్రేమిస్తాడు కానీ పాపంని సహించాడు కానీ పాప పాపి తన పాపాన్ని విడిచిపెట్టకుండా ఎన్నిసార్లు చెప్పినానో అదే రీతిగా జీవిస్తే మటుకు బాణాలు పడక తప్పవు అవి ఎటువంటి బాణాలు ఏమని తెలుసు ఏ రోగాల్లో ఎవని తెలుసు ఏ శ్రమలో యువనికి తెలుసు పదిహేడవ అసలు కలిసేప్పటికీ ఇస్రాయల్ వారు చెదిరిపోయిన గొర్రెలు సింహములు వారిని తగులగొట్టెను తొలగొట్టే తొలగొట్టెను మొదట అశురరాజు వారిని భక్షించెను కడపట బవనం రాజైన ఈ నిపుక వారి ఎముకలను నలుగొట్టుచున్నాడు కావున ఇస్రాయల్ దేవుడును సైనిక అధిపతికు యహోవ ఇలాగా సెలవించినాడు అశుర్రాజును నేను దండించినట్లు బవనరాజును అతని దేశం దండించేది కాబట్టి ఫస్ట్ తీర్పు దేవుని బిడలకే ఇశల పదలకే దాన్ తర్వాతనే అశ్వరికి దాన్ తర్వాతనే బబులోనికి ఇవి మూడు విధానాలు అన్నట్టు సర్పములకి తేళ్ళకి ఫస్ట్ కాదు ఫస్ట్ గొప్ప జనసేన అందరూ హత మరణించి ప్రభు సన్నిధికి పోతారు దాని తర్వాత వీళ్ళు శాశ్వతంగా నరకాని పోతారు ఈ రెండు గుంపులు సర్పములు తేళ్లు ఇది అనేక పర్యాలు ప్రభు మనకి తిరిగి తిరిగి చూపిస్తున్నాడు కాబట్టి దాని నుంచి మనం తొలగేలిపోాల ఇరవై నాలుగవ వచనంకి వచ్చేటప్పటికీ బబులోను నిన్ను పట్టుకున్నటకై బోను పెట్టి ఉన్నాను తెలియకే నీవు పట్టబడి ఉన్నావు నాకేం కాదనుకున్నావు కానీ పట్టబట్టవు యుహోవతో నీవు యుద్ధము చేయపోనుకుంటేవి నీవు చిక్కుపడి పట్టబడి ఉన్నావు కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలా ఈ లోకపు రాజ్యాలన్నీ దేవునికి విరుద్ధంగా ఉన్నాయి అనేది ఏ రాజ్యం కూడా దేవునికి అనుగుణంగా లేదు ఇల్లు ఈరోజు దేవునికి సపోర్టివ్ ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి అందరికీ తెలుసు ఏసుప్రవే నిజమైన దేవుడని ఆయనని మనము ఎంత దూరం పెడితే అంత మంచిది మనం పరిపాలించగలం ఎప్పటికీ ఆయన వస్తే మనం అందరం ఆయనకు మానుసులు కావాల్సిందే అని వాళ్ళు భయపడతారు ఈ లోకపు రాజులు అందుకని వాళ్ళు క్రైస్తవులని సహించారు ఏసుప్రభుని సహించారు క్రైస్తవులని ముందుకు రానియరు వాళ్ళ స్థలాలలో వాళ్ళని పెట్ట పెడతారు క్రైస్తవులని ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర తీసుకొని రన్నట్టు అట్లా క్రైస్తవులు ఈ లోకాన్ని పరిపాలించలేకపోతున్నారు కానీ మనకు తెలుసు సాత్వికులు ధనియులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు మనం ఆత్మలో ఈ లోకం మీద పరిపాలిస్తున్నాం నువ్వు ఎప్పుడైతే విజృంభించి ప్రార్థన చేసి భాషలలో ఒక కనీసం ఒక గంట రెండు గంటలు ప్రార్థనలో ఉంటే నువ్వు ఈ చీకటి శక్తుల మీద నువ్వు పరిపాలన చేస్తున్నావు అవి నీ మాట వింటాయి పారిపోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే అవి వెళ్ళిపోతాయి మనసుని విడిచిపెట్టి వెళ్ళిపోమంటే ఈ దేశం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోమంటే అవి వెళ్ళిపోవాల్సిందే దానికి నువ్వు ఉపాసం ఉండి ప్రార్థన చేస్తే కానీ కావాజే ఆ పనులు కాబట్టి ఎటువంటి సమస్యనైనా కానీ నువ్వు విజయం పొందాలంటే ఈ విధానాలు నువ్వు ముందు దాని నుంచి నువ్వు దాని నుంచి మనం తప్పించుకోవాల లేకపోతే దానికి బట్ట దూస్థితి నీకురా పడుతుంది ఇరవై ఎనిమిదో వచ్చిన చూడండి ఆలకించుడి పారిపోయి బబ్బులను దేశంలో నుండి తప్పించుకొని వచ్చు చిన్న వారి శబ్దం వినబడుచున్నది మన దేవుడకు యహో వచ్చే ఈ ప్రతీకార తన ఆలయం విషయమై ఆయన చేయి ప్రతీకార సమాచారంను సినులో ప్రకటించుడి ఆయన దేని విషయంలో ప్రతీకారం చేసిన చూడండి మన దేవుడకు యహో వచ్చే ఈ సమాచారమును తన ఆలయం విషయమై ఆయన చేయు ప్రతికార సమాచారం అంటే దేవుని ఆలయానికి వ్యతిరేకమైన సమాచారం ఇది ప్రతికారం పాత నిబంధన కాలంలో ఉన్న వాక్యం ఇది తన ఆలయము విషయమై ఆయన చేయు ప్రతీకార సమాచారమును సినులో ప్రకటించండి కాబట్టి బబ్లు సంబంధించిన విషయాలు ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే నేను క్లుప్తంగా దాన్ని ఇప్పుడు చూపించేసి ముగించేస్తాను వచ్చే వారము పదిహేడవ ఆధ్యాన్ని మనం ఆరంభించబోతున్నాం భూములోనికి సంబంధించిన విషయాలు పాత నిబంధన కాలంలో కృత కాలంలో మనం చూస్తూ ఉన్నాం కాలంలో ప్రకృతి సాజంగా ఉంది కృత నిబంధన కాలంలో ఆత్మీయ స్థితిలో ఉంది అంతే తేడా కాబట్టి దాన్ని గ్రహించాలంటే నువ్వు ఆత్మీయ స్థితిలో ఉంటేనే కానీ దాన్ని నువ్వు చూడలేవుడైనా ప్రభు దానికి తీర్పు తీరుస్తున్నాడు ఇక్కడైనా ప్రభు దానికి తీర్పు తీరుస్తున్నాడు కృత నిబంధన ప్రభువే దానికి తీర్పు తీరుస్తున్నాడు కాబట్టి వాటిని మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే తీర్పు మటుకు ఖచ్చితం ఫస్ట్ పాయింట్ అది ఎందుకంటే అది పుస్తకంలో రాయబడింది బబులను గ్రంథ బబులను అధ్యాయంలో రాయబడింది సారీ ఎనిమియా గ్రంథంలో రాయబడింది ఇరవై ఐదవ అధ్యయము పదమూడవ అది రాయబడింది పుస్తకంలో అంతే ఇక్కడ కూడా ఇస్తున్నాము పదహారవ అధ్యాయము ప్రకటన గ్రంథము పదహారవ ధ్యేము పంతొమ్మిదో అది రాయబడింది కాబట్టి జ్ఞాపకం చేయబడుతుంది రాయబడకపోయింటే జ్ఞాపకం చేయబడకపోయింది దేవుని సందిలో అది జ్ఞాపకం చేయబడింది ఇది రాయబడింది ఇరిమియా కాలంలో రాయబడింది దేవా అందుకు మీ సన్నిధిలో మేము ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాము ఇరిమియా గ్రంథం చదివితేనే కదా నీకు తెలిసేది ఇట్లాంటి వాగ్దానం ఉంది దానికి ఖచ్చితంగా తీర్పు తీర్చబోతుంది దేవుడు కాబట్టి ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు ఇది గ్రంథంలో మనము గతంలో కూడా చూసినాం పద్నాలుగో అధ్యాయంలో బబులోను కూలిపోయాను కూలిపోయాను అన్న విషయాన్ని పద్నాలుగో అధ్యాయంలో చూసినాం మనం రెండుసార్లు కూలిపోయి కూలిపోయినని చెప్పబడుతుంది అదే రీతిగా ప్రకటన గ్రంథం పద్దెనిమిది అధ్యాయం మనం వచ్చే అటు త్వరలో చూడబోతున్నాం పద్దెనిమిదవ అధ్యాయం రెండవ వర్షంలో కూడా చూస్తాం బబ్లోను కూలిపోయిన కూలిపోయిన కాబట్టి పదహారవ అధ్యాయం చివరి భాగంలో జ్ఞాపకం చేయబడింది బబ్లోనికి తీర్పు తీర్చడానికి టైం వచ్చింది దేవా అని అందరు జ్ఞాపకం చేస్తున్నారు దేవుని బిడ్డలు పదహ ఏడవ పదిహేడవ అధ్యాయంలో బబ్లోను ఈరోజు ఎట్లా ఉంది బాహాటంగానే అది చూపించబోతుంది అధ్యాయం అంతా పదిహేడవ అధ్యాయం అంతా బబులోని ఎట్లా ఉందో చూపిస్తారు నేను ఉచ్చారం నుంచి మీకు చూపిస్తాను పద్దెనిమిదవ అధ్యాయానికి వచ్చేప్పటికీ ఆ తీర్పు ఆరంభమవుతుంది పద్దెనిమిదవ అధ్యాయంలో తీర్పు ఆరంభం కావడం మనం చూడబోతున్నాం దాని తర్వాత మనం చూస్తాము ప్రకటన గ్రంథము ముగింపు దశకు మనము పర్లోకము ఎట్లా ఉంటుంది పర్లోకము యొక్క విధానాలు దాని దాని యొక్క పరిమాణాలు ఎట్లున్నాయి దాంట్లో ఎట్లా ఉంది దేవుని సన్నిధి ఉంది దేవుని సన్నిధిలో వెలిగి ఎట్లా ఉంది గొప్ప జన సమూహం అందరూ ఎట్లా ఆయన సన్నిధికి వస్తున్నారు అక్కడ లక్ష నలభై నాలుగు వేల మంది ఎక్కడ ఉన్నారు అవన్నీ నేను చూపిస్తాను ప్రకటన మనం చూస్తాం పరలోకం ఎట్లా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేరు కూడా పరలోకం ఎట్లుంటుందో పర్లోకంలో ఏముంటుంది దేవుడు ఉంటారు దేవుదత్తులు అంటారు కానీ కాదు ఆయన ఉండేది ఏడవ ఆకాశం అని నేను మీకిన్నిసల చూపించిన మూడవ ఆకాశంలో దుష్ట శక్తులు ఉంటాయి రకరకాల జీవరాశు జీవరాశులు ఉంటాయి దాని తర్వాతనే రకరకాల ఆకాశంలు ఉంటాయి అవన్నీ మనం చూస్తాం ఎందుకంటే అవన్నీ వీళ్ళు చూసిరు భక్తులు పాత నిబంధన కాలపు ప్రవక్తలు వాటి అన్నిటినీ చూసిండ్రు ప్రార్థనలో ఏచికలు మనం చూస్తాం ఏచికలు గ్రంథం చూస్తే ఆయన చూసిన ఆ జీవులు వింతరకమైన జీవులు అవి లోకంలోకి రావాల దేవుని ఆజ్ఞ తీసుకొని రావాలంటే అవాట్లు వస్తే నువ్వు చూస్తే గజ గజ వణిపోతే నీకేం అర్థంగా అది ఏంది ఈ జీవి అని కాబట్టి ఆ జీవులు ఈ లోకంలోకి వచ్చినప్పుడు వాళ్ళు మనిషి రూపం ధరించి లేకపోతే నువ్వు గ్రహించలేవాలని వాళ్ళు అదే రూపంగా నాలుగు రకాల జీవులు సింహము చిరుతపులి దూడ వంటి మొహము పక్షిరాజు మొహాలు పెట్టుకొని ఆ జీవి వచ్చింది అనుకోండి ఈ లోకంలో వింత ఉండదు అందరికీ అందరు పరసన్ కావాలి ఏంది జీవి అని కాబట్టి దేవుని తెలుసు మనుషుల బలహీనత అందుకని వా ఆ యొక్క దేవదూతలు వాళ్ళందరూ దేవదూతలు రకరకాల జీవులు ఈ లోకంలోకి రావాలంటే వాళ్ళు ఈ లోకంలో మనిషి స్వరూపం ధరించుకొని రావాల్సి వస్తుంది ఇది ఇది ఇది ఒక లా అన్నట్టు ఇదొక విధి ఈ లోకంలోకి రావాలంటే అందుకే అబ్రామ్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళు దేవదూతలు వాళ్ళు వింత రకమైన జీవులు వాళ్ళు కానీ ఆ స్వరూపం ధరించి వచ్చారు కానీ అబ్రామ్ గ్రహించగలిగిండు వీళ్ళు మనుషులు కాదని లోతు గ్రహించగలిగిండు వీళ్ళు మనుషులు కాదు కానీ ఎందుకంటే అబ్రామ్ దగ్గర నేర్చుకుంటే లోతు ఇవన్నీ సత్యాలు కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి దేవదూతం చూస్తే యోహ ఎందుకు భయపడలేదు పెనుగులాడి కదా అదే రీతిగా క్రొత్త నిబంధనకు యోసేపు దేవదూత వచ్చి కళలో మాట్లాడుతుంటే ఎందుకు భయపడలేదు ఆ రోజులలో వాళ్ళకి అవి కామన్ అన్నట్టు ఈ రోజులలోనే వింత ఎందుకంటే అసలు ఈ రోజులలో మనుషులకు అవకాశం లేదు ఓపిక లేదు అట్లాగా ప్రార్థనల నుండి కనిపెట్టాలని ఎవరు చెప్పలేదు కూడా కాబట్టి వాటన్నిటిని మీరు గ్రహించలేని స్థితిలో ఉన్నారు కానీ అవి ఓపెన్ అయిపోయినాయి ఇప్పుడు మీకు ఇవన్నీ వాక్యాలు బయలుపరచబడ్డాయి కాబట్టి మీరు వాటిని చూస్తారు ఆసక్తి ఉంటే ఇప్పుడు క్లుప్తంగా నేను వాక్యాన్ని ఇప్పుడు ముగించేస్తున్నా ఎందుకు ఈ బబులోనికి తీర్పు దించమనిషి బయలు బయలు బయలుదేరింది ఎందుకు వ్యాఖ్యం చేయబడింది చూడండి సరి ఇర్మియా గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం ఇర్మియా గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పద్నాలుగవ వర్షం చూడండి ఏలనగా నేను వారి క్రియలను బట్టి వారి చేతి కార్యాలను బట్టి వారికి ప్రతీకారం చేయనట్లు అనేక జనములను మహారాజులను వారి చేత సేవ చేయించుకుందురు కాబట్టి ఏ పనే ఏ రీతిగా అంటే ఏ మనుషుడు ఏ పంటను విత్తనో ఆ పంటనే కోయును అన్న వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది ఇక్కడ వాళ్ళు చేసిన పనులకి వారికి తీర్పు తప్పదు అన్న విషయాన్ని జ్ఞాపం మరి వాళ్ళు చేసిన పని ఏంది వాళ్ళు చేసిన పని ఏంటంటే మొట్టమొదటిదిగా చూడండి యాభై అధ్యాయము ఎనిమి గ్రంథము యాభైవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాం చూడండి యోహో ఆమె అంటే బబ్లం గురించి మాట్లాడుతుంది ఆమె యహోమాకు విరోధంగా పాపం చేసింది ఫస్ట్ పాయింట్ విల్లు తురక వార్లారా మీరందరూ బబులున్నకు విరోధంగా వచ్చి దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చుడి ఎడతెగక దాని మీద బాణంలు వేయడి ఎందుకు అది దేవునికి విరోధంగా పాపం చేసింది దేవునికి విరోధంగా పాపం చేసింది మనం అది పటంధం పజరాధన చూస్తాం వచ్చేవరము ప్రాటం గ్రంథం పదిహేడవ వరం చదవండి ప్రాటం గ్రంథం పదిహేడవ అధ్యాయము వచనం ఇట్లుంది బబులోని ఈరోజు వివరం చదివస్తారగా పదిహేడవ అధ్యయము రెండవ వచనం భూరాజు ఆమెతో భూనివాసులు ఆమె మధ్యలో మత్తుల కాబట్టి ఆమె ఏం చేసింది మొత్తము మోసం వ్యభిచారంతో భూమిని అంత నింపేసింది భూరాజులందరూ వ్యభిచారం చేస్తున్నారు మనకు తెలుసు భూరాజులంట ఎవరు దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా ఏర్పరచుకున్నాడు మరి ఈళ్ళు దేవుని సేవ చేయాల్సింది పోయి వ్యభిచారం చేస్తున్నారు ఆ స్త్రీతో ఎవరా స్త్రీ మతపరమైన క్రైస్తవ జీవితం కాబట్టి అపవిత్రతలో ఆమె నడిపించింది దేవుని బిడ్డలని అన్న వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఆమె పాపము ఎట్లా ఉంది ఉత్తర దేశం నుండి మహాజనముల సమూహములను నేను రేపు చిన్నాను పబులున్నకు విరోధంగా దానిని రప్పించుతున్నాను ఆ జనులు దాని మీదకి యుద్ధ పంతులు తీర్చుతున్నారు వారి మధ్య నుండి ఆమె పట్టబడును ప్రజ్ఞ గల బలాజులు దోపుడితో పట్టుకొనక మళ్ళని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును అంటే ఈ పట్టణము ఈ బబులను ఏ ఎటువంటి తిరుగుబడతనం చేసింది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం చేసింది దేవుడు తొమ్మిదో వర్షంలో కాబట్టి నలుదిక్కుల నుంచి ఆ శత్రులని వాటి మీదికి పంపిస్తాడు అన్నట్టు కాబట్టి బహుగా గర్వించిన దేశము ఒకప్పుడు ప్రపంచమంతా గర్గడలాడించిన దేశం కాబట్టి డాంబికంగా జీవించింది జీవపు డంబంతో జీవించింది కాబట్టి ఇప్పుడు అది తప్పదు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు దేవుడు బహు బహుగా ఒకసారి ఇరవై నాలుగవ వచనం చదువుతారు అదే అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నిన్ను పట్టుకున్నటకై పోను పెట్టి ఉన్నాను తెలియకే నీవు పట్టబడి ఉన్నావు యహోవా నీవు యుద్ధం చేయబోని పిండి నువ్వు చిక్కబడి పట్టబడి ఉన్నావు చూడండి యహోవాతోనే యుద్ధం చేయడానికి సిద్ధపడింది ఇదే నేను అనేక పర్యాలు జాఖ్యం చేస్తున్నాను ఈ లోకపు రాజ్యాలన్నీ దేవునికి వ్యతిరేకంగా యుద్ధానికి వస్తున్నాయి అదే హార్మ యుద్ధం యుద్ధం అని చూపించిన ఇదంతా ఆత్మీయమైన పోరాటం అని నేను మీకు చూపించిన ఈ లోకపు దేశాలన్నీ ఏహో వాకు విరోధంగా అందుకే నేను ఇందాక ముందు ధాన్యల గ్రంథంని ఆరంభించి మనం దాన్ని దానిలో పోలేకపోతే మనం అక్కడ చూసినాం లోపల పోలేకపోతే మీ గ్రంథము సార్ చూడండి ఎవరైనా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ నలభై దాని గ్రంథము రెండవ దేము నలభై నాలుగు ఆ రాజుల కాలంలో పరలోకమంగున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దానికి ఎన్నటికి మీ నాశనము కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరికి నీ చెందదు అది ముందు రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయను కానీ అది యుగ యుగమును అది కాబట్టి దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు దానియలు దర్శనంలో ఆ రాజుల కాలంలో దేవుడు తన సొంత రాజ్యాన్ని స్థిరపరుస్తాడు అది శాశ్వత కాలం రాజ్యము నిరంతరం ఉండే రాజ్యము అది అంతకు దేశాలని రాజ్యాలని మొత్తం కూలగొడుతుంది నా సర్వ సమూల నాశనం చేస్తుంది వాక్యం విల్ నెవర్ బి వాటన్నిటినీ ఆయన నాశనం చేస్తాడు అని కాబట్టి ఆ రాజులు ఎవరు అన్నప్పుడు నేను మీ గతంలో కూడా చూపించిన చాన్సార్లు అవి ఏడు రాజ్యాలని నేను చూపించిన ఆ రాజుల కాలంలో ఆ రాజుల కాలంలో దేవుడు తన రాజ్యాన్ని స్థిరపరుస్తా కాబట్టి ఆ రాజ్యాలు ఏవనేది నేను మీ గతంలో చూపించిన క్లుప్తంగా అది ముందు పురాతనమైన కాలపు ఐగుప్తు మొదటిది రెండవది అశ్చర్య అషూరు దాని బబులోను దాని పారసిక రాజ్యము దాని తర్వాత గ్రీసు రాజ్యము దాని సామ్రాజ్యం ఇవి ఆరు ఉల్టా చెప్తాం చేయండి రోమా సామ్రాజ్యము గ్రీసు సామ్రాజ్యము పారసికా సామ్రాజ్యము బబులూను సామ్రాజ్యము అశూరు సామ్రాజ్యము దానికి ముందు ఐగుప్తు సామ్రాజ్యం ఇవి ఆరు ఏ అవకాశం ఉంటే అవన్నీ నేను చూపిస్తా మీకు తిరిగి ఈ రాజ్యాలన్నీ దేవునికి విరోధంగా లేచినాయి వాటి కాలంలో దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తుండే పర్లోక రాజ్యాన్ని కాబట్టి ఇవన్నీ శారీరకమైన రాజ్యాలైతే దేవుని రాజ్యము ఆత్మీయమైంది నా నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదంటాడు ఏసుప్రభు కాబట్టి ఏడవ రాజ్యంలో మనం ఉన్నాం అదే పర్లోక రాజ్యం పర్లోక రాజ్యం సంబంధించిన బోధ అందికం బాగా నేర్చుకుంటాం మనం కానీ పర్లోక రాజ్యం ఎట్లుంది రాజు ఏడవది అది కూడా అట్లనే తయారైంది అందుకే దేవుడు శిక్షించడానికి వస్తున్నాడు ఆయన బహులునికి శిక్ష విధింపజేస్తున్నాడు ఎందుకంటే ఆ రాజుల కాలంలో ఉన్న రాజ్యం కూడా అట్లా తయారైపోయింది కానీ దేవుని రాజ్యం ఎప్పుడూ చెడిపోదు ఎందుకంటే అది అక్షయమైనది క్షయత అక్షయతను ధరించుకొని నేరదు కాబట్టి అక్షయమైన రాజ్యం అది శాశ్వత కాలం రాజ్యం అందులో మనమున్నాం కాబట్టి అసలైన మందిరము లక్ష మంది అసలైన మందిరం పరిశుద్ధంగా నిష్కలంకంగా వారి నోట్ల ఏ అవధం లేదు వారి మీద ఏ నిందలేదు వారు ప్రతి సూచనని కాలంలోని బహు జాగ్రత్తగా పరిశీలించిన ప్రసవేదన పడుతూ వీటన్నిటినీ అనేకులకు చూపిస్తూ అనేక్లని ప్రభుత్వ నడిపిస్తున్న వాళ్ళు కాబట్టి అసలైన పర్లోక్రాజ్యం వారిదే వారి ఎదుట సైతాన్ని నిలబడలేడు వాడు ఎప్పుడో ఓడిపో వారికి దేవుడు సర్పంలోని తెలని తొకటకు అధికారం ఇచ్చిండు గొప్పజనానికి ఇవ్వలేదు గొప్ప ఇస్తే ఉల్టా తిరిగి చస్తారు ఎందుకంటే గతంలో నేను చూపించిన మీకు ఈ విషయం నీకు ఎంత తీవ్రత ఉన్నా ఎంత ఆసక్తి ఉన్నా జ్ఞానం లేకుండా నువ్వు యుద్ధం చేయలేవు నువ్వెంత పరిశుధాత్మ అభిషేకం ఉన్నా నా దగ్గర శక్తి ఉందనుకున్నా ఈ వాక్యపు జ్ఞానాలు అర్థం కాకుండా నువ్వు సైతాం మీద యుద్ధానికి పోలేవు చాలా మంది సేవకులు అట్లా ట్రై చేసి అనారోగ్య పాలైపోయారు కాబట్టి ఈ సత్యాలని పరిశీలించకుండా ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోకుండా ఇవన్నీ సత్యాలు నువ్వు యుద్ధానికి పోలేవు అందుకు బహు ప్రాముఖ్యమైనది వాక్యం కాబట్టి ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండే ఆ రాజ్యంలోనికి మనం అందరినీ ఆహ్వానిస్తున్నాం ఆలస్యం చేయకండి ఇంకా ఎవరైనా రక్షణ పొందని మీ కుటుంబాలన్నీ ప్రోత్సహించండి ఇవన్నీ మీ కుటుంబాలకు చూపించండి మీరు జ్ఞానం మీకు ఈ జ్ఞానం లేకుండా ఎట్లా మీ కుటుంబీకులని ప్రభుత్వ నడిపించగలరు మీకే తెలియదే ఎట్లా చెప్పాలని సువార్త ప్రతి మేము ఉండం కదా చెప్పేవాళ్ళం మీరు సిద్ధపడాలా త్వర త్వరగా సిద్ధపడి అనేకులకు పోయి చెప్పాలా మీరు అటువంటి వాళ్ళే బుద్ధిమంతులను వాక్యం దానిలో చెప్తారు చివరి అర్థం కష్టపడికి బుద్ధిమల్లే బుద్ధిమంతులు ఆకాశ నక్షత్రం పోలి ఉంటారు చీకట్ల నుంచి మనుషుని వెలగలు నడిపించే వాళ్ళు వీళ్ళందరూ బుద్ధిమంతులు బుద్ధి లేని వాళ్ళు బబ్బులోనిలో ఉంటారు అంత అలజడిలు ఉంటారు కన్ఫ్యూజన్ గలిబిలలో ఉంటారు ప్రభు మన ఆయన కృప చెప్పిన మనల్ని ఇంతగా ప్రేమించి ఆ బబ్బులో నుంచి బయటికి తీసుకొచ్చిండు కాబట్టి అది బబ్బులోనని గ్రహించగలుగుతున్నాం బబ్బులోనున్న వానికి ఎప్పుడు తెలియదు అది బబ్బులోనని పంది బురదలో ఉన్నంత వరకు ఏం తెలుసు చెప్పి అదే లోకం అనుకుంటుంది బయటికి వస్తేనే కదా తెలిసేది బయటికి వచ్చి స్నానం చేస్తేనే తెలుస్తుంది లేకపోతే పంది ఎప్పటికైనా బబులోననే ఉండిపోతుంది అంటే నేను అట్లా పోలుస్తలేను కానీ అదొక ఉపమానం లాగా చెప్పబడింది అంతే ఈ సత్యాన్ని గ్రహించి మనం త్వరగా బయటికి రావాలా బబులోనికి పట్టిన దుస్థితి మతపరమైన జీవితాన్ని విడిచిపెట్టి రా బయటికి శివను పర్వతి మీద నివేశించడానికి ప్రయాసపడు ఉపాస ప్రార్థనలు చేయి గంటలు గంటలు ప్రార్థనలు కూర్చొని కనిపెట్టు దర్శనం చుట్టూ నేటి స్థాయి మధ్యాహ్నం మూడు గంటలకు ఆ ప్రాంతంలో ఒక దర్శనం చూస్తానని అది నేను ఎప్పుడైనా చెప్తా ఒకరోజు ఆ దర్శనం సంబంధించింది ఒక పురాతనమైన దురాత్మ వెంటాడుతుంది కొన్ని సమాచారం చేద ఎట్లా యుద్ధం పో విజయం ఎట్లా వాడాలి యుద్ధం అని నేను ఎంతగానో ఆ జ్ఞానం నాకు దొరకలేదు ఈరోజు దొరికింది ఆ వాక్యం ఎట్లా దాని మీద యుద్ధం పోవాలను చాలాసేపు ప్రార్థనలు ఉన్నాను దాని మీద యుద్ధానికి చివరికి దేవుడు నాకు దర్శనం చేపించాడు అది శాశ్వతంగా పాతాలంలోకి తొక్కి నాకు ఎక్కడైన సంతోషం వచ్చింది ఇంత కాలం తర్వాత నేను దాని నుంచి విడుదల పొంది కాబట్టి దేవుడు మీకు చూపిస్తాడు ఎంత కాలం నుంచి దురాత్మలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి పురాతన కాలం నుంచి మీ పూర్వీకుల నుంచి వస్తున్నాయి ఆ దురాత్మలు ఎందుకంటే మీ ఇంటి పేరు వాటికి సమర్పించారు మీ ముత్తాతలు నువ్వు విడిపించుకోవాలంటే నువ్వు యుద్ధం చేయాలంతే దాని కొరకు ఎంతగానో నువ్వు ప్రయాసపడలు ఉపాసం ఉండాలా నీ పిల్లలు పిల్లలు పిల్లలు దానికి బానిసలు రాకుండాలంటే నువ్వు దానికి ఫుల్ స్టాప్ పెట్టాలా ఇది యుద్ధం మీ ముత్తాతల నుంచి వచ్చిన రోగాలు వాళ్ళకున్న చెడు అలవాట్లు అన్ని మీ పిల్లలకి రాకుండా ఉండాలంటే నువ్వు పోయి వాటితో యుద్ధం చేయాలా కేవలం ఏసులో తప్ప ఎవరినీ సాయం ఆ యుద్ధంలో నీకు దేవతలు సహాయపడతా ఉంటారు మనం చూసినాం యుద్ధంలో దేవతలొచ్చి యుద్ధం చేస్తారు శత్రువులకు వ్యతిరేకంగానే బైబల్ చూపించిన దేశకాలంలో కాబట్టి సత్యాన్ని మీరందరూ ఈ యుద్ధంలో ముందు పరిగెత్తన్నారు గాయాలవుతా ఉంటాయి కానీ విజయం నువ్వే పొందుతావు చివరికి అవి ఎటువంటి రోగాలైనా కానీ వాటి మీద నువ్వు విజయం పొందాలను యుద్ధాలు ప్రకటించి రోగాల మీద ప్రతి రోగం మీద యుద్ధం ప్రకటించి దేవుని అధికారం ఇచ్చిండు నువ్వు దాని దాని ప్రపంచంలోకి పోయి దాన్ని ఓడగొట్టి చితగొట్టి దేవుని యొక్క వాటిని కాల్చి వేసి తిరిగి రావాల్సి వస్తుంది అటువంటి కృపా భాగ్యాన్ని అభిషేకాన్ని దేవుడు మీకు అందరికీ అనుకరించాలని నేను ప్రార్థిస్తున్నాను పరశుద్రబాబు తండ్రి మీకు వందనాలనైనా ఇస్రాయలో గొప్ప దేవ కృతజ్ఞతలనైనా అంతరంగమందు మమ్మల్ని అందరినీ ఇస్రాయల్ గా మార్చుకున్నందుకు మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లించుకుని చున్నాం మేము ఆలస్యం చేసి ఎంతగా ప్రయాసపడినాను ఎన్ని మార్లు చెప్పినను లోబడిన హఠాత్తుగా నాశనమగునను అన్న వాక్యము మమ్మల్ని భయపెట్టాలా ప్రవ్వ ఈ దినం మేము ఆలస్యం చేయొద్దు ప్రవ్వ నేను ఆలస్యం చేయలేదు మీకు తెలుసు ప్రవ్వ మీరు రాత్రి మాట్లాడితే నేను ఉదయంపై బాప్ సం పొందుకున్నాను ఒకసారి ఎన్నిసార్లు నిన్ను క్షమించాలంటే నేను సమాధాన పడలేదు ఇక మీద దాని తర్వాత పాపంని అసహించుకున్నాను అది మీకు తెలుసు ప్రభ నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు మీకు తెలుసు ప్రభావ అది నేను దాని గురించి సాక్షమిస్తున్న ఈరోజు అందరి సముఖంలో నేను ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు సమాధాన పడలేదు ఎండనక వాననుక పరిగెత్తిన రోగం ఉన్నా రోగం లేకున్నా పరిగెత్తిన అది మీకు తెలుసు ప్రవ్వా నేను డాంబికంగా మాట్లాడతలేను అతి చేయిస్తలేను ఇతరులు తెలుసుకోవాలా ఏ రీతిగా సేవా పరిచయ అవ్వాలనే ఇది యుద్ధం అని తెలుసుకోవాలా ప్రభావ నాకు భ్రోగం ఉంది సుస్తుంది నేను బలహీనం కూడా నేను ఎప్పుడు మానలేదు యుద్ధం జ్వరం ఉన్నా యుద్ధానికి పోతున్నాను తలనొక్కున్న యుద్ధాన్ని పోతున్నాను శర్ర బలహీనతలు ఉన్నా యుద్ధానికి పోతున్నాను సహకారం లేకున్నా యుద్ధాన్ని పోతున్నాను ఒంటరి వాడైనా యుద్ధానికి పోతున్నాను మీకు తెలుసు ప్రభా ఇది కానీ మీరే మాకు సహాయతలుగా ఉన్నారు ప్రతి దశలో వాటన్నిటిని బట్టి మీకెంతో వందలను అర్పించుకుంటున్నాం మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ప్రవ్వ నా సమస్య నేను విజయం పొందకుండా మీరు స్వస్తపరిచే నేను ఎట్లా సాక్ష్యం స్వస్థపరచు యోహవాను నేనే అని మీరు అన్నారు నేను వాళ్ళు నాకు స్వస్థత లేకుంటే నేను ఎట్లా చెప్పగలను వాక్యం ఆయన పొందిన ధ్యాన స్వస్థత అన్న ఉన్న వాక్యాన్ని నేను ఎట్లా చెప్పగలను ఇతరులకు నాలో రోగం ఉంటే నేను త్వరగా నా రోగం నుంచి బయటికి రావాలా ప్రభా అది ఏ రోగం అన్నా నేను వాటిని ఏసినానా గర్థిస్తున్నాం ప్రతి రోగం నుంచి మేమందరం బయటికి రావాల్సిందే ఏ రోగం వీల్లేదు ప్రభావ మీలో లేదా రోగం మీరు లోకానికి వెలుగు ఉన్నారు ఆ వెలుగు మాలో ఉన్నది మాలో ఉండడానికి వీల్లేదు రోగాలు వాటన్నిటినీ రోజు మేము తరిమిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంన మీ యొక్క వాటిని కాల్చి వేయమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధ నామంన అనేకలకు విడుదల కల్పించండి ప్రభావ విజృంభించి గొప్ప సేవకులను బయటికి తీసుకొని వాళ్ళు ముందు పరిగెత్తులని నడిపించండి ఆయన వారి సేవలో దుష్ట శక్తులు విడిచిపెట్టి పారిపోవాల ప్రభ గజ వణుకుతూ అనేక రోగాలు మనుషును విడిచిపెట్టి వెళ్ళిపోల ప్రభ మేము ఎక్కడ అడుగు పెడతా అక్కడ అటువంటి అభిషేకం మాకందరికి కనిగించి నడిపించండి రాత్రి మంచి నిద్ర తెచ్చండి వేకుని లేసి మేము స్థుతించలాగా సేపడమని పరిశుద్ధ నామం ప్రార్థించిన ఆం తండ్రి ఆమెన్ మన ప్రవైన ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ శతాకాలం తోడండిగాక ఆమెన్